ప్రార్థన చేద్దాం దేవుని వాక్యాన్ని ధ్యానించకముందు కొంత ఇది రెగ్యులర్ వర్షిప్ కి సంబంధించిన వాక్యాలు కావు ఇవి కాబట్టి కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి ఎందుకంటే మెయిన్ స్ట్రీమ్ చర్చ్ ఇటువంటి వాక్యాలను భరించలేదు ఎందుకంటే చర్చికే పనిష్మెంట్ అన్న వాక్యాలు చూపించినప్పుడు చాలా కష్టతరం భరించడం అందుకే ఎక్కువ ప్రార్థనలు కూర్చోాల మనం ఈ వాక్యాలు అర్థం చేసుకోవాలా ఎందుకంటే సహించ క్రైస్తవ జీవితం సహించదు బోధ కంఫర్టబుల్ లైఫ్ అటువంటి బోధలు వాళ్ళకు నచ్చుతాయి వాళ్ళకి ఇష్టమైన బోధలను వాళ్ళు ఎన్నుకుంటారు కానీ ఇది ఇది మనకు కూడా ఇష్టం అనిపించేది బోధ కానీ ప్రభువు ఇచ్చిన బోధ కాబట్టి దాన్ని స్వీకరించాలా ప్రాఫెసీస్ సంబంధించినవి అవి ఆయన టైంలో మన టైంలో అవి నెరవేరుతున్నాయి అందుకే మనం ప్రార్థన వాటిని స్వీకరించాలా ప్రభు అది నీ నుంచి కలిగిందా లేదా మీ ఆత్మ వాళ్ళని అవి మాకు చూపించు ప్రభువా అన్న ప్రార్థనని చాలా అవసరం ఈ రోజులలో చెప్పేవాడు ఎవడన్నా వచ్చినవాడు ప్రభు ద్వారా వచ్చిందా లేదా ఆయన ఆత్మ అక్కడ ఉన్నదా లేదా అని పరిశీలించుకునే బాధ్యత మట్టుకు వినేవాళ్ళదే వచ్చిన ప్రతి ఆత్మని వివేచించమంటాడు పౌలు కాబట్టి నీ బాధ్యత వివేచించుకోవడం దాన్ని స్వీకరించడం నీ బాధ్యత దాన్ని తృణీకరించడం కూడా నీ నీ ఉంది ఆ బాధ్యత రెస్పాన్సిబిలిటీ ప్రార్థన చేస్తాం పరిశుద్ధల వరకు తండ్రి మీకు వందాలనైనా మహోనతుడ మహిమ స్వరూపి మీకు వందనాలు తండ్రి ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రవ్వా ఈ యొక్క మేము వచ్చినాం ఇక్కడ మీ వాక్యాన్ని ధ్యానించడానికి వచ్చినాం మిమ్మల్ని స్థితిస్తున్నాం గణపరుస్తున్నాం ప్రవ్వా మీ యొక్క నీతి సత్యాన్ని తన మేము వెతుక్కోవాలా దాన్ని స్వీకరించాలా అనేకులకు దాన్ని ప్రకటించాలా అటువంటి ప్రకటించే బిడ్డలుగా మమలి తయారు చేయాలని ప్రార్థిస్తున్నాం ప్రభు తీర్మానం కొరకు మేము ఇక్కడికి వచ్చినాం కాబట్టి మా యొక్క తీర్మానాన్ని ఆశ్రయించమని ప్రార్థిస్తున్నాం వాక్యలని సత్యలను గ్రహించలాగా ఆత్మీయ నేతలను విప్పమని ప్రార్థిస్తున్నాం ఇది మనుషుల వల్ల కలిగింది కాదు అని మేము విశ్వసిస్తున్నాం ఇది కేవలం మీ ఆత్మ ద్వారా మాకు బయలుపరచబడ్డాయని మేము విశ్వసిస్తున్నాం నైనా కాబట్టి వీటిని జాగ్రత్తగా యథార్థతతో వాటిని స్వీకరించలాగిననా వాటిని పరిశీలించలాగనా అటువంటి అవగాహన శక్తిని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వాటిని మర్చిపోకుండా జాగ్రత్తగా మా హృదయంలో వాటిని రాసుకోవాలా అటువంటి జీవితం మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం మరి విశేషంగా ప్రభా సాక్షార్థంగా వీటన్నింటినీ మేము అనేక ప్రాంతాలలో పోయి అనేకలో అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరిని నడిపించి మీరు మహిమందమని ఏసుక్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నాం తండ్రి ఆమెన్ హాలియా ఈరోజు నవంబర్ పద్దెనిమిదవ తారీఖు రెండు సంవత్సరం బాబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనం ఎగ్జాక్ట్లీ ఉంటుంది ఇది బాబిలోన్ అని ఎంతమంది అర్థం చేసుకోగలుగుతున్నారు ఈరోజు నేను ఇంకొక వాక్యం మీకు చూపిస్తా ఖచ్చితంగా ఇది బబులోన్ కి సంబంధించిందే ప్రణంధంలో చూస్తాము బబులోన్ గురించి అది కూలిపు కూలేను అన్న రెండు విషయాలు కాబట్టి యాక్చువల్ గా అయితే ఫిజికల్ ఫామ్ లో లేదు ఈరోజు బాబులోన్ ఏన్షియట్ ఇరాక్ ఇరాన్ నార్దర్న్ రీజన్స్ లో ఉండేది అది ఒకప్పుడు టూ ఇయర్స్ క్రితం ఉండేది ఖచ్చితంగా ఉండే ఎంతో వైభవంగా ఎంతో గంభీరంగా ఉన్న ఆ దేశము ప్రపంచాన్ని గడగడలాడించిన ఆ దేశము ఈరోజు అడ్రస్ లేదు ప్రతిసారి నేను ఆ యొక్క వాచ్ చూసుకున్నప్పుడు ఆ చిన్న సెకండ్స్ నీడల్ ఉంటుంది కదా ఆ సెకండ్స్ నీడల్ నాకు కనిపించినప్పుడల్లా ఆ బెబిలోనియన్సే గ్యాప్ తక్కువ ఎందుకంటే వాళ్ళే ఇన్వెంట్ చేస్తారు అది టైం ని అంత కేర్ఫుల్ గా సెకండ్స్ తగ్గ క్యాల్కులేట్ చేయగలిగినారు వాళ్ళు అంత ఇంటెలిజెంట్ పీపుల్ కానీ అన్ఫార్చునేట్లీరు వాళ్ళు ఆ సివిలైజేషన్ లేదు ఎందుకు లేదు అది భూ గర్భంలోనికి వెళ్ళిపోయింది ఎందుకు లేదు ప్రభుని ధృవీకరించిన ఆ పట్టణం ఆ దేశం కానీ ప్రకటన గ్రంథంలో మనం చూస్తున్నాం మన మధ్యలో ఉన్నది ఎందుకంటే ప్రభు మనకి ఒక విషయం నేర్పించిండు కొరంది రాష్ట్ర పత్రికలో వాక్యాన్ని పాతవి గతించిన ఇదిగో సమస్తం కృతవైనప్పుడు అది ప్రకృతి సహజంగా లేవు ప్రాఫెసిస్ నెరవేరేది కూడా ఫిజికల్ లేయర్లో నెరవేరవి ఎందుకంటే ఓల్డ్ టెస్ట్మెంట్ లో ఫిజికల్ లేయర్లో నెరవేర్నవి అవి న్యూ టెస్ట్మెంట్ కష్టపడికి స్పిరిచువల్ లేయర్లో ఉంటాయి అన్ఫార్చునేట్లీ న్యూ టెస్ట్మెంట్ బిలీవర్స్ కూడా ఇంకా ఫిజికల్ లేయర్లనే చూస్తున్నారు ప్రొఫెషన్ అందుకే వాళ్ళు ఇంకా గతంలోనే ఉండిపోయినారు అది టూ వీక్స్ క్రితం ప్రభు మనకు బయలుపరిచింది ఏంటంటే క్రిస్యన్ లైఫ్ ఎట్లుందంటే క్రిస్టియన్ లైఫ్ ఎట్లుందంటే ఆ హిస్టరీ ఆ హిస్టరీ టైంలోనే ఉండిపోతున్నారు కానీ భవిష్యత్తులో లేకుండా ఉండడానికి ఆసక్తి చూపిస్తలేరు ఇంకా ఆ ఓల్డ్ టైము ఆ ఓల్డ్ రివైవల్ ఓల్డ్ వాక్యాలు అవే ధరించడానికి ప్రయాసపడతారు కానీ ఆయన రాకడకు సంబంధించినవి ఆయన ఆయన రాకడకు ముందు ఉండే ప్రాఫసెస్ ఎట్లా అండ్రావల్ అవుతున్నాయి మన టైంలో ఎట్లా ఫుల్ఫిల్ అవుతున్నాయి వాటిని గ్రహించలేని స్థితిలో ఉంది మతపరమైన జీవితం ఈరోజు ఎందుకు ఉందంటే కంఫర్టబుల్ లైఫ్ కి అలవాడబడింది దాన్నే హెబ్రుల్ పౌలు మన జ్ఞాపకం చేసి ఏషాబు జీవితం మీలో ఎవరైనా ఉంటారేమో చూడండి ఏషా వంటి వారు కొంచెం ఓపెన్ గా చెప్తే కొంచెం కఠినంగా ఉంటది కదా మీలో అటువంటి భ్రసాత్వం ఉంటుందేమో చూసుకోండి కాబట్టి మీలో ఏషావు వారు ఎవరైనా మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి ఎందుకు హెచ్చరించండు టూ ఇయర్స్ కిత అంటే ఎండ్ టైమ్స్ లో ఏషావు జీవితము ఉంటుంది మన మధ్యలో మనలో ఏషావు అంటే సుఖమైన జీవితం కదా ఏషావు కోరుకుంది సుఖమైన జీవితం కాబట్టి సుఖానుభవాన్ని ఆశ్రయించిన జీవితము అంతా ఏషావు జీవితం ఇది ఎక్కడ కనిపిస్తుంటుంది చూడండి ప్రతి ఒక్కరికి సుఖం ఇష్టం కదా ప్రతి ఒక్కరికి సుఖం కోరుకోవాలంటే ఇష్టం ముఖ్యంగా మనకు ఉండదా చెప్పండి క్రిస్టియన్ లైఫ్ లో ఎవరికైనా ఉంటుందా సుఖం సుఖంగా ఉండాలి కంఫర్టబుల్ ఉండాలని అది మోడర్న్ మ్యాన్ అనుకున్న ఇన్వెన్షన్ అది కంఫర్టబుల్ లైఫ్ అంత సుఖంగా ఉండాలా చెప్పండి మీకు సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి మీరు ఈ లోకపు విధానం చెప్తున్నా అది బైబుల్ ఎంత భిన్నంగా ఉంటుందో నేను మీకు అది రుజువుపరచని ప్రయత్నిస్తున్నా అందుకే ఈరోజు క్రిస్టియన్ టీచింగ్స్ అంత కంఫర్టబుల్ లైఫ్ ప్రాస్పెరిటీ వెల్త్ కి సంబంధించిన బోధలు కంప్లీట్ గా ఫిల్అప్ చేసినాయి చర్చెస్ ని ఇరెస్పెక్టివ్ ఆఫ్ నేమ్ డినామినేషన్ జియోగ్రఫీ ఎక్కడైనా కానీ ప్రపంచం అంతటా అదంతా ప్రాస్పెరక్ట్ కి సంబంధించిన బోధ ఎందుకంటే సుఖానుభవాన్ని ఆశ్రయించింది క్రైస్తవ జీవితం ప్రపంచం నీకు ఫుల్ మస్తు డబ్బు ఉంది అనుకోండి ఇది మన భాషలో చెప్పాలంటే ఈ నీకు కంఫమ్ మస్తు డబ్బు ఉంది అనుకో ఎటువంటి సమస్య ఇస్తే సాల్వ్ చేసుకోవచ్చు కదా కాబట్టి అందరూ డబ్బులు ఎట్లా సేవ్ చేయాలా ఎట్లా ఇన్వెస్ట్ చేయాలా ఎట్లా మల్టిప్లై చేయాలా డబ్బు డబ్బునే మల్టిప్లై చేస్తుంది కదా ఫైనాన్స్ ప్రిన్సిపల్ మనం మాట్లాడుతుంటాం కొన్నిసార్లు డబ్బు డబ్బునే మల్టిప్లై చేస్తుంది కాబట్టి దాన్ని ఎట్లా మల్లిప్లై చేయాలనేసి మనుషులు పరిగెత్తు ఉంటారు మన మధ్యలో ఉన్న బిజినెస్ మెన్ చాలా మంది ఇక్కడ నాకు తెలుసు సీవోలు ఉన్నారు మన మధ్యలో రియల్ ఎస్టేట్ బిజినెస్ మెన్ ఉన్నారు అన్ని రకాల బిజినెస్ మెన్లు ఉన్నారు వాళ్ళకి నేను చెప్పనవసరం లేదు బట్ ఏంటంటే మల్టిప్లై చేయడం వల్ల డబ్బు ఏమవుతుంది నీ మైండ్ అంతా డబ్బు మీదనే ఉంటుంది ధన వ్యామోహము క్రైస్తవ జీవితానికి విరోధం కదా వ్యామోహం అది మనీస్ ద రూట్ ఆఫ్ ఆల్ ఈవిల్ అంటాడు ధనాన్ని ఆర్జించకూడే అన్నాడు మన ప్రభు కానీ మనం చేస్తున్న పని ఏంటి ఈ లోకంలో ధనాన్ని ఆర్జించకూడని ఎందుకు హెచ్చరించండు కానీ ఈరోజు క్రైస్తవ జీవితంలో బోధలు దేవుడి నిన్ను సమృద్ధిగా ఆశలించు కాకంటే అక్కడికి పరిగెత్తుతాం తనాన్ని ఆర్జించకుడి అని చెప్పిన బోధ తట్టు పరిగెత్తుతరా ఎన్నిసార్లు మీకు ఈ విషయాలు నేను హెచ్చరిస్తా నేను ఏదో గొప్పగా చెప్తలేను కానీ వాట్స్అప్ ఆన్ ఎ టైం మోర్ దెన్ త్రీ పీపుల్ ఉండేవాళ్ళు మన మినిస్ట్రీలో మన సేవ జీవితంలో వ్యాఖ్యలు ఇవ్వడానికి ఈ రోజు ఒక థర్టీ ఫ్యామిలీస్ కూడా మన లేవు ఇప్పుడు ఎందుకు లేవంటే మనం చెప్పే బోధ వాళ్ళకి చాలా సహిస్తలేదు అంటే ప్రేమతోనే చెప్తాను మనం దేశంతో చెప్పం కానీ వాళ్ళు ఇది సహించలేని స్థితిలో ఎందుకంటే కంఫర్టబుల్ లైఫ్ కలబడబడి కానీ మనం మనం ఎన్నుకున్న లైఫ్ కంఫర్టబుల్ లైఫ్ కానీ ఇది ఇరుకు మార్గం కదా సడన్లీ ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ పరిగెత్తాలేటో హెవీ రెయిన్ పడుతుంటే కూడా పరిగెత్తు ఉంటాం భయంకరమైన చలి ఉంటుంది రాత్రి అయినా పరిగెత్తుతాం పోయి పరిగెత్తుతాం ఒక్క ఫ్యామిలీని దర్శించూరం పోవాలా జస్టిఫికేషన్ ఏముంది పోతా ఉంటాం సంపత్తిని ఎన్నుకున్న సార్లు ఉంటాం లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తూ ఉంటాము ఎంతో రిస్కీ వెహికల్స్ మీద పోతా ఉంటాం మనం కంఫర్టబుల్ లైఫ్ చేసుకోవచ్చు కదా మనకు అన్ని యోగ్యతలున్నాయి కార్లు ఉన్నాయి అన్ని ఆయన కానీ అవే వాడం మనం ఎందుకంటే సామాన్య జీవితం క్రీస్తు చేసినందు సరళత పరిశుధత సంపూర్ణమైన సామాన్యమైన జీవితం జీవించడానికి తీర్మానించుకున్నాం ఈవెన్ మనం అంతా ఎక్స్ట్రీమ్లీ క్వాలిఫైడ్ ఫెలోస్ హైయెస్ట్ క్వాలిఫికేషన్స్ మన మధ్యలో ఉన్నాయి అందరిలో ఆయన కానీ ఇగ్నోర్ చేసుకుంటాం ఎందుకంటే అది దేవుని దృష్టిలో వెరితనం ఆ ఇంటెలిజెన్స్ ఏంటి పనికిరాదు నేనైతే ఇలిటరేట్ అనుకుంటాను ఆయన దృష్టిలో కానీ ప్రవ్వే ఇవన్నీ మనకు చూపిస్తుండో ఎందుకంటే ఇవి ఎవరికి కనిపిస్తలేవు నీకు నాకు కనిపిస్తాయి ఎందుకంటే వారికి అనుగరించబడలేదు ఇవి మీకు అనుగరించబడ్డాయి బాలులకు వీటిని అనుగ్రహిస్తున్నాడు అందుకే మన పసిబిల్లాగా మనసు ఉంటే నీకు చూడగల మీ ప్రాఫెసెస్ లేకుంటే అర్థం కావు కాబట్టి ఈ రోజు రెండవ బూరకి సంబంధించిన జడ్జ్మెంట్ సంబంధించిన డీటెయిల్స్ మనం క్లుప్తంగా చూడబోతున్నాం ఎందుకంటే ఆల్రెడీ ఎలాబరేట్ గా సంథింగ్ లైక్ సెవెన్ ఎయిట్ అవర్స్ ఆఫ్ రికార్డింగ్స్ ఉన్నాయి మీకు ఒక ఇంట్రెస్ట్ ఉంటే చూసుకుని వినొచ్చు వాటిని బట్ ఈ రోజు నేను సమరీ సెకండ్ ట్రంప్ సంబంధించిన సమరీ ఒకటే నేను మీకు చూపించబోతున్నాను ఎందుకంటే ద జడ్జ్మెంట్ మస్ట్ బిగిన్ అట్ ద హౌస్ ఆఫ్ ద లాడ్ అని పేతుర్ రాష్ట్ర పత్రికలు తీర్పు దేవుని ఇంటి యొద్ద ఆరంభ కాలము వచ్చి ఉన్నది అంటే ఇట్స్ ఆల్రెడీ బిగన్ అంటున్నాడు అది అక్కడే స్టార్ట్ అయితే మళ్ళీ ఈ లోకానికి ఎంత భయంకరంగా ఉంటుంది ఆయన తీర్పు అన్న విషయాన్ని అక్కడ మనం పేతుల ద్వారా జ్ఞాపకం తీసుకుంటున్నాం కానీ ఫస్ట్ జడ్జిమెంట్ చర్చకే అని ఎందుకు చెప్తున్నా పౌలు పేతురు చర్చకే జడ్జిమెంట్ ఎందుకు ఫస్ట్ అన్నప్పుడు వాటికి సంబంధించిందే ఈ ట్రంప్ ఎట్ జడ్జిమెంట్స్ తీర్పు అన్న అంశం మనం అందుకే నేర్చుకుంటున్నాం కాబట్టి ఈ రెండవ బూరకు సంబంధించిన విషయాలు మనం ఇప్పుడు ధ్యానించబోతుండగా ఆ స్కీమ్ ఆ బేసిక్ స్కీమ్ ఏంటంటే మొదటి నాలుగు ట్రంప్ లో డిస్క్రైబ్ చేయబడ్డ తీర్పులు లేక జడ్జిమెంట్స్ పనిష్మెంట్స్ ఎట్లా ఉంటాయంటే ఈ రీతిగా మీరు మిమ్మల్ని నేను శిక్షించబోతున్నాను ఈ రీతిగా నేను ఈ లోకం మీదకి శ్రేమం రా తీసుకుని రాబోతున్నాను అని ప్రభు హెచ్చరిస్తుంటాడు ఫస్ట్ ట్రంప్పెట్ నుంచి సెకండ్ థర్డ్ అండ్ ఫోర్త్ వర్క్ ఫిఫ్త్ ట్రంపెట్ నుంచి ఆ ఫస్ట్ ఫోర్ ట్రంప్పెట్స్ లో ఏం చెప్పిండో ఎటువంటి శిక్షల గురించి చెప్పిండో వాటన్నిటిని ఇంప్లిమెంట్ చేస్తాడు ఫిఫ్త్ ట్రంప్పెట్ లో సిక్స్త్ ట్రంప్ లో 7th Trumpet ఎట్ కి కంప్లీట్ సమాప్తం అయిపోతాయి ఈ లోపాలన్నీ మన ప్రభు రాజాలు అయిపోతాయి మనం సెవెంత్ ట్రంప్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎప్పుడు చూడలేదు ఒకరోజు చూస్తాం అవి సెవెంత్ ట్రంప్ ఎట్ ఏంటంటే జడ్జిమెంట్స్ అన్ని అయిపోయినాక గొప్ప ఇది నేను ఇది కొంత కష్టం మనం పబ్లిక్ లో చెప్పాం ఇది స్మాల్ గ్రూప్స్ అని చెప్తాం ఏంటంటే ప్రతి క్రిస్టియను మరణిస్తాడు అన్న ప్రమసిస్ నేను చూపించాను ఎన్నిసార్లు మీకు ప్రతి క్రైస్తవుడు హతసాక్షి కావాల్సిందే ప్రతి మరణించాల్సిందే కానీ ఒక చిన్న గుంపుని ప్రతి దశలో ఆయన కాపాడుకుంటూ వస్తాడన్న విషయాన్ని ఆ ప్రవచనాలు మనం చూసినాం చనిసార్లు కాబట్టి ఇవి కొంచెం కష్టం వినడము కొంచెం చెప్పడం కూడా కష్టం ఎందుకంటే ఈ రీతిగా చెప్తే ఇదేం బోదం ఆయన కృపగల దేవుడు జాలిగల దేవుడు కదా ఆయన తన బిడ్డని కాపాడాలంటే ఆయన నిన్ను కాపాడాలంటే ఆయన రెక్కల క్రిందికి నువ్వు పోవాలా ఆయన రెక్కల క్రిందికి ఆయన కాపులలోకి నువ్వు లేకపోతే నేను ఎట్లా కాపాడుతాడు ఆయన అదొక కండిషన్ కదా ఇది రిలేషన్షిప్ చూడండి నిన్న నాకు ఈ విషయం బయలుపరిచింది దేవుని వాక్యంలో ధ్యానిస్తుంటే శ్రమలు ఎందుకు వస్తాయి అంటే రిలేషన్షిప్ మన సంబంధాలు తె తెంపుకోవడం వల్ల వస్తే శ్రమన్ సింపుల్ లాజిక్ ఇప్పుడు ఈ బ్రదర్తోనే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి మనం సేవలు ఉన్నాం సిస్టర్ కానీ వీళ్ళంతా ట్వంటీ ట్వంటీ ఇయర్స్ నుంచి మనం సేవ ఉన్నాం సడన్లీ ఈ బ్రదర్తోనే నాకు రిలేషన్షిప్ డిస్కనెక్ట్ అయిపోయింది అనుకోండి పెయిన్ఫుల్ ఉంటుందా లేదా ప్రతిసారి అది గ్యాప్గా మరి ట్వంటీ ఇయర్స్ తర్వాత రిలేషన్షిప్స్ కట్ అయిపోయినాయి అన్న పెయిన్ ఉంటుందా లేదా సేమ్ ఎనాలజీ ఇక్కడ అప్లికబుల్ ఇప్పుడు ప్రభుత్వం మనకి సంబంధం చాలా కాలం ఉండి దాన్ని తెగించుకుంటే ఉంటుందా లేదా పెయిన్ఫుల్ ఉంటుంది ఎట్లుంటుంది పెయిన్ఫుల్ త్రూ సఫరింగ్ అనటు ఈ లోకంలో సఫరింగ్స్ ఎందుకుంటాయంటే ఆ రిలేషన్షిప్ తెగ తెంపుకున్నాం కాబట్టి మనం కాబట్టి ప్రభుత్వం మనము సంబంధాలు తెగ తెంపేసుకుంటే ఈ లోకంలో మనకు శ్రమలు తప్ప ఎందుకంటే దుష్టుడు నిన్ను ఎదురు చూస్తాడు ఎప్పుడు నిన్ను మింగాలన్నా ఎప్పుడు నేను పట్టుకోవాలని కయ్యంతో మాట్లాడతాడు దేవుడి విషయం జ్ఞాపకం చేస్తాడు అది గడప యుద్ధ పొంచి ఉంటుంది దానికి నువ్వు ఒక అవకాశం ఇస్తే అది నేను మింగవేస్తుంది దానికి నువ్వు ఎందుకు అవకాశం ఇచ్చినావు కయ్యను అంటున్నాడు కాబట్టి క్రైస్తవ జీవితం మీరు ఎందుకు శ్రమల పాలవుతుందంటే ఈ ప్రవశనాల ప్రకారంగా వాళ్ళు సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నారన్న విషయాలు దానికి సపోర్ట్ ఎంతో మనం చూసినాం వాక్యాలు సగం సత్యం సగం అబద్ధంలో ఉంటే నీ సత్యము సంపూర్ణంగా అబద్ధంగా మారుతుంది కాబట్టి సగం సత్యం సగం అబద్ధంలో ఉన్నవాడు అబద్దాన్ని విడిచిపెట్టాలంటే అది నమ్ముకున్నాడు తన సత్యం అని ఏ రీతిగా తెలుస్తుంది అది అబద్ధం అని ఎవరు చెప్పాలో అబద్ధం అని చెప్పేవాడు ఉండాలి కదా పావులు ఈ విషయాలు జ్ఞాపకం చేస్తున్నాడు చెప్పేవాడు ఉంటే కదా వినేవానికి అది అర్థమైతది నపుంసక్కుడైన ఇథియోపియుడు ఆ రథం మీద కూర్చున్నప్పుడు ఫిలుపు మాట్లాడుతున్నాడు ఫిలుపు పరిగెత్తుతున్నాడు ఏం చదువుతున్నావు ఏషియా గ్రంథంలో ప్రవచనం చదువుతున్నాను ఎవరి గురించి మాట్లాడుతున్నాయి నాకు అర్థం కావట్లేదు ఇది ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ప్రవక్త తన గురించి మాట్లాడుకుంటున్నా ఇంకొకరి గురించి మాట్లాడుతున్నా అంటే నీకు అర్థం కావట్లేదు అంటే నాకు ఒక నాకు చెప్తే కదా అర్థం అంటే నేను చెప్తా అంటే అప్పుడు రథ మీద ఎక్కించుకున్నప్పుడు ఫిలిప్ చెప్పిండు వాక్యం విన్నడం లేదా విని ఆ రథను ఆపేండు అక్కడ చిన్న మురికి కాలువ ఉంటే మురికి కాలువ బాప్సం కూడా తీసుకున్నావు కదా చెప్పేవాళ్ళు ఉండాలా చెప్పేవాళ్ళు లేరు అరుదు ఎందుకంటే చెప్పేవాళ్ళు హిస్టరీలో ఉన్నారు నేను మీకు ఎన్నిసార్లు చెప్పేసిన పోయిన వరం అటుపోయిన వారం నువ్వు హిస్టారికల్గా చెప్తున్నావు దేవుని వాక్యాన్ని కానీ భవిష్యత్కి సంబంధించిన విషయాలు నువ్వు ఎందుకంటే నువ్వు ఎప్పుడు ధ్యానించలేదు ఏం జరుగుతుంది ఈ రోజు మనకి చూపించండి ప్రభు టూ థౌసండ్ ఎయిట్ నుంచి మనం చూస్తున్నాం ఈ వాక్యం టూ థౌసండ్ సిక్స్ నుంచి హెచ్చరిస్తున్నాం టూ థౌసండ్ ఎయిట్లో ఎకనామిక్ క్రైసిస్ గురించి దేవుడు మనం చూపించాను మనం ఎట్లా సిద్ధప్రహ్ చూపించింది ఏమేమి జరగబోతున్నాయి ప్రపంచంలో ఇవన్నీ ఆయన చూపిస్తున్నాయి ఎందుకంటే ఆమోసు గ్రంథం మూడోదిలో మనం ఎన్నిసార్లు ఈ వాక్యని జ్ఞాపం తీసుకున్నాం ఆయన తప్పక తన బిడ్డలకి చెప్తాడు ప్రభు తన సంకల్పిన వాటిని తన దాసులైన ప్రవక్తలకు బయలుపరచకుండా ఈ లోకంలో ఏది చెయ్యడు కాబట్టి లోకంలో ఏమి చేయాలన్నా తన బిడ్డలని హెచ్చరించాల అబ్రమ్మను హెచ్చరించలేదా తన బిడ్డల లోతుని హెచ్చరించలేదా నోవా అని హెచ్చరించలేదా ఏమి రాబోతుందో నోవా జాగ్రత్తగా విను అంటే నో బ్రతిమిలాడుతుంది తన ప్రజల గురించి తన తనతో పాటు ఉన్న నైబర్స్ గురించి అభ్రహం బ్రతిమిలాడటం మనం చూస్తాం లో సుదమ్మ గురించి మనం బ్రతిమిలాడే మనము ప్రభుని ఈ లోకం పక్షంగా బ్రతిమిలాడే వాళ్ళం మన సేవ జీవితం దానికి సంబంధించింది కాబట్టి తన దాసులకి తప్పకుండా ఆయన బయల్పరచకుండా ఈ లోకంలో ఏమి చేయడు ఈ రోజు నీకు నాకు చెప్పకుండా ఏమైనా జరుగుతున్నాయా ఈ లోకంలో ఏం జరుగుతున్నాయి ఎటువంటి శ్రమలు రాబోతున్నాయి అవి నీకు చెప్పకుండా చేస్తున్నా దేవుడు ఒకవేళ ఈ లోకంలో ఏం జరుగుతున్న ఉపద్రవాలు నీకు చెప్పకుండా జరుగుతున్నాయంటే నీలో ఏదో ప్రాబ్లం ఉంది నీ దైవికమైన జ్ఞానంలో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి నీ ప్రార్థన జీవితంలో ఏదో మిస్టేక్ ఉంది నువ్వు అర్థం చేసుకున్న దేవుని వాక్యం విధానంలో ఏదో మిస్టేక్స్ ఉన్నాయి అవి నీకు ఎవ్వరు బయలుపరచలేరేమో ఒకవేళ అదొక ఆపర్చునిటీ అనుకోవచ్చు ఆ ప్యాటర్న్స్ అర్థం చేసుకోడానికి దేవునికి అవకాశం ఇచ్చిండేమో కాబట్టి చూడండి ఈ రోజు నేను మీకు ఆ విషయాలు చూపిస్తాను రెండవ బూరా టైంలో ఏం జరుగుతుందన్న విషయాన్ని నేను మరి విశేషంగా మనం ఏదో చెప్తున్నప్పుడు కామెంట్రీస్ ని ఆధారం చేసుకుంటున్నాం కరెక్టే కానీ ఆ కామెంట్రీస్ లో లేకుంటే ఏం చేస్తాం చెప్పండి ఆ ఒక్కటే మనం ఇక్కడ నేర్చుకున్నాం ఎన్ని కామెంట్రీస్ చదివినా ఈ ప్రాఫెసెస్ ఇంటర్ప్రిటేషన్స్ మనకు దొరుకుతలేవు అవి ఉంటే ఒకవేళ కామెంట్రీస్ ఇప్పుడు ఇందాక మనం వాక్యం వింటున్నాం అక్కడ ఒక సిస్టర్ చెప్తుంది ఈ ప్రాఫెసెస్ అన్ని ఆల్రెడీ ఫుల్ఫిల్ అయిపోయినాయి అంటుంది ఆయన మళ్ళీ దాని ప్రాఫెస్ ఎట్లా ప్రవచనాలన్నీ ఆల్రెడీ నెరవేర్పోయినాయి అనేసి చాలా చెప్తారు నేను ఒక సిస్టరే కాదు ఎంతమంది పాస్టర్ చెప్పడం విన్న బైబుల్లో ప్రవచన అన్ని నెరవేర్పోయినట్టాన్ని థియోలజికల్ టర్మ్స్ లో ఏమంటారు అంటే ప్రిటరిజం ప్రిటరిజం అంటే ఆల్రెడీ ప్రొఫెషనల్ నెరవేరిపోయినాయి మనం ఆల్రెడీ ప్రొఫెషన్ నెరవేరిపోతే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ ఈ లోకంలో కష్టకరమే కదా కాబట్టి ఆయన వాటిని తిరిగి రప్పిస్తానా లేదా ప్రసంగిలో వాటిని తిరిగి తిరిగి రప్పిస్తాడు కాబట్టి మనం హిస్టరీలో ఉండిపోయే వాళ్ళం కాదు రక్షణ ఉంది మనకి మనం అంతా ఆ కల్వరి శిలలో ఆ విషయాన్ని మనం వ్యాఖ్యం చేస్తాము ఆయన సిల్వ చాటును మనము దాచబడుతున్నాము ఇవన్నీ హిస్టారికల్ కరెక్టే రక్షణ పొందిన నువ్వేం చేస్తున్నావు ముందుకు పోవాలి కదా అక్కడే ఉండిపోతే క్రైస్తవ జీవితం చేస్తున్న పని అది అక్కడే ఉండిపోతున్న హిస్టరీలో ముందుకు రాలేకపోతుంది ప్రతి చర్చ్ విధానం ప్రతి చర్చ్ మూమెంట్ మీరు హిస్టరీలో చూస్తే ప్రతి చర్చ్ అట్లా వచ్చి అక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి ఇంకొక చర్చ్ బయటకు అక్కడ ఆగిపోయింది అట్లా థౌజండ్స్ ఆఫ్ టూ ఇయర్స్ నుంచి జరుగుతూనే ఉంది కానీ ఎవరు కూడా అంత ముందుకు వెళ్లలేకపోతున్నారు మళ్ళీ నీకు ఎందుకు ఆశ నీటి వాగుల దుప్పి ఆశించినట్లు నీకు ఆశ ఉండాల పరిగెత్తడానికి కొరకు మనం అది వారం వాక్యం ఆ ప్యాషన్ నీకుంటే నువ్వు పరిగెత్తుతావు పరిగెత్తి పట్టుకుంటావు వాటిని కానీ ఈరోజు పరిగెత్తి పరిగెత్తి అలిసిపోయి ఒక జగల చెట్లు గోడ్లు కట్టుకుని ఉండిపోయినా ఈ క్రైస్తవ జీవితం ప్రపంచం అదే కంఫర్టబుల్ లైఫ్ అదే చర్చ్ అదే బిల్డింగ్స్ అనుకుంటున్నాడు కానీ అనేది బిల్డింగ్ కాదు అన్న సత్యం ఎప్పుడు బయలుపరచబడతా మనుషుల హాస్తల చేత నిర్మించబడ్డ మందిరంలోనే నివసించను ప్రభు అయినా కానీ మనం వీటిని డెకరేట్ చేసుకొని ఇప్పుడు క్రిస్మస్ పండగ వస్తే నాకు తెలుసు నేను ఒక చర్చ్ నుంచి బయట వచ్చిన ఎంత ఎక్స్పెన్సివ్ ఎంత డబుల్ ఖర్చు పెడతాడు డెకరేషన్ దేవుడు దాన్ని అడుగుతాడా చర్చ్ని ఇంత బాగా మీరు కలర్స్ వేసి పైనుంచి కింద వరకు ఆ ఎల్ఈడి బల్బ్స్ పెట్టాలా అన్ని అనిమేటెడ్ బల్బ్స్ పెట్టాలా దాని తర్వాత ఆ క్రిస్మస్ పండగ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ ఏం చేస్తారంటే ఇంకొకప్పుడు నేను అవన్నీ చేసిన కాబట్టి చెప్తున్నా నేను ఎవిడెన్స్ తో పాటు మల్లెపూలతో లోపల పందిరిలాగా కడతారు నేను చెప్తున్నా మన ఏరియాలో ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న చర్చ్ పెద్ద చర్చ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ చర్చెస్ మల్లెపూలతో మంచి పందిరి కడతారు లోపల అండ్ ఇంకా ఎయిట్ థర్టీకి వర్షిప్ స్టార్ట్ అవుతుంది ఎయిట్ థర్టీకి అందరు లోపలికి వెళ్ళినాక ఆ మల్లెపూల స్మెల్తో నిండిపోతుంది ఆ చర్చ్ అంతా క్రిస్మస్ పండగ రోజు చెప్తున్నా ఇంకా మీకు ఒకటి తెలుసు అది ఇంటాక్సికేటింగ్ ఉంటుందా వాసన మలెపూల వాసన నిద్ర మొత్తం తీసుకొస్తుంది నేను ఎన్ని సార్లు నిద్రపోయినవాణ్ణి చెప్తున్న ఫ్రాంక్ ఆ వాసనకి ఎన్ని సంవత్సరాలు ఆ రోజుల్లో నిద్రపోయినవాణి అంటే ఇవన్నీ గాడ్లీగా కనిపించవు కదా ఈ రోజు చూస్తున్నాం అప్పుడు అంత కరెక్టే ఉంది ఎందుకంటే దాంట్లో ఉన్నాం కాబట్టి దాంట్లో నుంచి బయటకు వచ్చినాకని అరే ఇది గాడ్లీ అన్ని ఎన్ని కిలోల మలెపూలు అంత పెద్ద చర్చలో కట్టాలంటే ఎంత ఎక్స్పెన్సివ్ అవన్నీ ప్రభు చూస్తాడా అక్కడ ఉంటాడా ప్రభు ప్రభు నీ హృదయంలో ఉంటాడు ఎందుకంటే నీ మందిరమే నేను ఎందుకు వాడుతున్న పాట నా నాయందు నడిపించమా అని ఎందుకు వాడుతున్నావు పాట మన మందిరం అనేది మనుషులే కదా అందుకే మనం మనుషుల మీద ఇన్వెస్ట్ చేస్తాం టైమ్ అని ఎనర్జీ బిల్డింగ్స్ మీద మనం స్పెండ్ చేయం ఎట్టి స్పెండ్ చేయం మనం డబ్బులు రెండు సవీ కట్టుకుంటాం కానీ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ మనం పెట్టాం కానీ క్రైస్తవ జీవితం మీరు లోన్స్ తీసుకొని బ్యాంక్ లోన్స్ చర్చెస్ కట్టి డబ్బంతా వృధా చేసుకుంటున్నారు అది రాంగ్ టీచింగ్స్ ఎందుకంటే దేవుని దృష్టిలో బిల్డింగ్స్ అనేది లేవు That was only a get-together, okay, common gathering, that the man would be able to get the problem. That's why we told the pragnana-grand, I have told the pragnana-grand, we will explain the pragnana-grand, the pragnana-grand, the pragnana-grand, and the pragnana-grand, the pragnana-grand, and the pragnana-grand, And the second angel sounded. And as it were a great mountain, burning with fire was cast into the sea. And the third part of the sea became blood. And the third part of the creatures which were in the sea, and had life died and the third part of the ships were destroyed yipuru telugula chadabandi rendavo duta bura udinaa renduva <laughs> duta bura udinaa chudandi agni cheta manduchunna chudandi agni cheta manduchunna pedda kondavanti pedda kondavanti di okati Samud okati samudramlo padaveyabadenu samudramlo okati samudramlo padaveyabadenu anduvalana anduvalana samudramlo mudo bhagam artham ayindi samudramlo mudo bhagam chudandi third part manam modatnichi chustun kada third 3 థర్డ్ పార్ట్ గురించి చెప్తుంది అక్కడ సముద్రంలో మూడో భాగము రక్తమయమయ్యను తర్వాత సముద్రంలోని ప్రాణములు గల జంతువులలో చూడండి మూడో భాగం సెకండ్ మూడో భాగము చచ్చను తర్వాత ఓడ ఓడ అంటే షిప్స్ ఓడలలో మూడో భాగము నాశనం కాబట్టి చూడండి మొదటిది ఏంటంటే గ్రేట్ మౌంటైన్ గొప్ప కొండ మండుతున్న గొప్ప కొండ దానికి సంబంధించిన విషయాలు మనం చూడాలా బ్రీఫ్గా తర్వాత ఫైర్ అంటే మనం ఎన్నిసార్లు చూస్తున్నాం ఫైర్ అంటే ఆయన కోపము ఆయన ఉగ్రతకు సంబంధించిందనే విషయం దాని తర్వాత అది ఎక్కడ పడవేబడింది సెకండ్ పాయింట్ అది సముద్రంలో పడవేబడింది కాబట్టి సి సెకండ్ పాయింట్ తర్వాత మూడవ పాయింట్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద సి అంటే సముద్రంలో మూడో భాగము రక్తమయం అయ్యను కాబట్టి థర్డ్ పార్ట్ ఆఫ్ ద సి అనేది ఒక పాయింట్ తర్వాత తొమ్మిదో వచనంలో అండ్ దర్డ్ పార్ట్ ఆఫ్ ద క్రీచర్స్ అంటే సముద్రంలోని ప్రాణం గల జంతువులలో మూడవ భాగము చచ్చను కాబట్టి చూడండి మొదటిదేమో మూడవ భాగము సముద్రము రక్తమయం కావడము రెండవది మూడవ భాగము జీవరాశులు చనిపో వాటికి లైఫ్ ఉండే కానీ చనిపోయినాయి అంతే కదా మొదటిసారి తొమ్మిదవ వచ్చిన సముద్రంలోని ప్రాణము గల ఆ చూడండి ప్రాణము గల అంటే ఆల్రెడీ ప్రాణము ఉంది వాటికి ప్రాణం జంతువులు మూడవ భాగము చచ్చెను వాటి ప్రాణము ఉంది కానీ చనిపోయినాయి తర్వాత చివరిది మూడో భాగము నాశనమైంది కాబట్టి ప్రభు మనకి ఎన్ని సార్లు జ్ఞాపకం చేసాడు మొదటి మూడో మొదటి రెండు మూడ్లు అంటే టూ థర్డ్స్ అంటాం ఇంగ్లీష్ లో మొదటి రెండు గుంపులు టూ థర్డ్స్ తర్వాత ఉండేది థర్డ్ థర్డ్ అంటాం లేక వన్ థర్డ్ అంటాం మిగిలిపోయిన దాన్ని వన్ అంటాం కాబట్టి ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది థర్డ్ అంటే చివరి మూడో భాగం దేనికి సంబంధించిందంటే ఒక మతపరమైన గుంపుకి సంబంధించింది దాన్ని నేను మీకు చూపిస్తా ఓల్డ్ టెస్ట్మెంట్ లో చూస్తాం మనము పాత నిబంధన పుస్తకాలలో ప్రతి వాక్యము ఎట్లా సపోర్ట్ చేస్తా చూడండి దేవుని వాక్యము దేవుని వాక్యనే సపోర్ట్ చేస్తారు మన లాజిక్స్ కాదు కాబట్టి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే గ్రేట్ మౌంటైన్ చూడండి గ్రేట్ మౌంటైన్ దేనికి సంబంధించిందంటే అది మతపరమైన క్రైస్తవ జీవితానికి సంబంధించింది ఎందుకు మీరు అనొచ్చు అటే అట్లా చెప్తావు మనం ఎప్పుడు మన లాజిక్స్ ఉపయోగించాం కదా మౌంటైన్ అన్నప్పుడు టెంపుల్స్ కరెక్ట్ మౌంటైన్స్ మీదనే టెంపుల్స్ కడతారు చర్చిలు కూడా కట్టారు పాత నిబంధన కాలంలో ఎంతమంది తెలుసు ఎరుసలేం మందిరం కూడా టెంపుల్ మీదనే కట్టారు అట్లనే గిరిజము పర్వతం మీద సమరీలకి టెంపుల్ ఉండేది చర్చ్ ఉండే అట్లనే మనం ఎన్ని చూస్తాం చర్చెస్ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్ ఉంది మీకు ఇంటర్నెట్లో ఉంటే ఎప్పుడన్నా చదవండి ద టెంపుల్స్ దాట్ ఇజ్రాయల్ ఫర్ గాట్ బుక్ ఉంది ద టెంపుల్స్ దాట్ ఇజ్రాయెల్ ఫర్ అంటే ఇజ్రాయలీలు వారికి ఎన్ని టెంపుల్స్ ఉన్నాయో వాళ్ళే మర్చిపోయినారంట అంత గనం టెంపుల్స్ ఉంటాయి నేను అవన్నీ మీకు చూపిస్తాను ఎందుకంటే అది హిస్టారికల్ బాగా అర్థం చేసుకోండి చరిత్రాత్మకంగా వెళ్ళిపోతే టైమ్ అంతా వేస్ట్ అయిపోతుంది మనం భవిష్యత్కి సంబంధించిన విషయాలు నేర్చుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ మనం చరిత్ర నుంచి బయటకు వచ్చిన పాపపు జీవితం నుంచి బయటకు వచ్చిన పాపపు జీవితం చరిత్ర బయటకు వచ్చినాక పరిశుద్ధమైన జీవితం భవిష్యత్తుకి సంబంధించింది కాబట్టి మనం భవిష్యత్తుకి సంబంధించిన విషయాలు ఎక్కువ గనించాలా కానీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే చూడండి వాళ్ళు ఆ రీతిగా ఆ టెంపుల్స్ ఎన్నో కట్టుకున్నారు ఇప్పుడు మీరు చూస్తారు యాకోబు ఒక మందిరం కట్టినట్లు మనం చూస్తాం గోల్డ్ టెస్ట్మెంట్ లో అట్లా ఆయన దేవదత్తు తన పెళ్ళు ఆడుతారు కదా పెనుయేల్ బేతెలు బేతెలు మందిరము ఏలి శిలోహు మందిరము ఇట్లా రకరకాల మందిరాలు ఉన్నాయి ఆల్రెడీ వాళ్ళకి సొలోమును కట్టించక ముందే ఎన్నో మందిరాలు ఉండేవాళ్ళే ఆ మందిరాలు ఎందుకు లేవు చివరికి కష్టపడికి సొలోమోను కట్టినాక ఆ మందిరాలు ఎందుకు పనికి రాకుండా పోయినాయి దాని తర్వాత సొలోమోను మందిరము తర్వాత ఎక్కడున్నాయి మందిరాలు లేవు మందిరాలు ఈ రోజు వాళ్ళు ఇళ్ళలో చేసుకుంటారు వర్షిప్ ఎందుకంటే వాళ్ళకి తెలుసు సొలోమోన్ మందిరం తర్వాత వేరే మందిరం కట్టుకోవద్దు కానీ మనకు అర్థమైంది ఏంటంటే దేవుడు కావాలని సోలోమోన్ మందిరాన్ని తృణీకరించిన ఎందుకంటే తన కుమారుడైన ఏ శ్రవ్వే అసలైన మందిరాన్ని కడతాడు అది శాశ్వతంగా నిలిచే మందిరం ఆ మందిరంలోనే మనుషులు నివసిస్తారు చివరికి అదే మనం ప్రటలు కూడా చూస్తాం కదా పరమయ్యులేము అది దిగి రావడం చూస్తాం ప్రభు ఖచ్చితంగా లోకల్లో దిగి వస్తాడు కానీ చర్చ్ పైకి పోద్ది అనుకుంటారు చాలా అది రాంగ్ బోధ కాబట్టి గ్రేట్ మౌంటైన్ అంటే దేనికి సంబంధించింది కంప్లీట్ చర్చ్కి సంబంధించింది కాబట్టి మీకు తెలుసు గ్రేట్ మౌంటైన్ ఎందుకంటున్నాం అంటే కంప్లీట్ చర్చ్ అంటే అన్న మూడు గుంపులు ఉంటాయి మొదటి రెండు గుంపులు దాని తర్వాత చివరి గుంపు ఈ రెండు ఈ మూడు గుంపులు కలిస్తే గ్రేట్ మౌంటైన్ అంటాం అట్లా అర్థం చేసుకోలేదు కాబట్టి ఈ మౌంటైన్ ఎందుకు పడవేయబడింది బాగా దేశ అది మౌంటైన్ పైన ఉంటది కదా పైన ఉన్న అట్లా ఎట్లా పడవేయబడుతుంది సముద్రంలో అది నిజంగా పడిపోదు కదా అది ఎన్నో వేల సంవత్సరాల నుంచి అంత జాగ్రత్తగా స్టేబుల్ గా ఉంది అది పునాది వేయబడి దాన్ని ఎవరు పడగొట్టగలరు ఎవ్వన్ వల్ల కాదు కదా ఒక మౌంటైన్ పడగొట్టాలంటే నువ్వు ఎన్ని జేసీబీలు పెట్టినా కాదది దాన్ని పీసెస్ పీసెస్ చేసే బడగొడతారు అది మొత్తం ఒకసారి పడిపోదు అంత పెద్ద మౌంటైన్ గ్రేట్ మౌంటైన్ అంటే చాలా పెద్దది అది ప్రభు తప్ప ఎవరు పడగొట్టలేరు ఎందుకంటే ఆయన సృష్టించింది కాబట్టి కాబట్టి ఇది కూడా ఈ రెండవ దూత బూర కుదినప్పుడు ఏం జరిగిందంటే అ గ్రేట్ మౌంటైన్ బర్నింగ్ విత్ ఫైర్ అంటే అది కాలుతుంది అది కాలుతూ పెద్ద మౌంటైన్ పడవేయబడింది ఎక్కడ పడవేయబడింది అది ఉన్నత స్థితిలో ఉండే ఒకప్పుడు చూడండి బాగా అర్థం ప్రభుకి సన్నిహితంగా ఉంటే ప్రభు ఆకాశవాసి కాబట్టి ఆయనకి సన్నిహితం ఉండే కూడా ఆకాశవాసులే ఎప్పుడైతే ఆయన ఆయనతో పాటు నువ్వు ఆయనని తృణీకరిస్తావు ఇస్కరియోత్ యూధా దాన్ని ఏమంటాం యూధా విధానం ఇస్కర్యోత్ యూధా విధానం దాని ఇంగ్లీష్లో జూడా సైకిల్ అంటాం ఇస్కర్యోత్ యూధా విధానం ఏందంటే మన కాలంలో కూడా ఇష్కర్యోత్ యూధ లాగానే మనుషులు తయారవుతారు మన కాలంలోనే ఏ మనుషులు ఉన్నప్పుడు సేవలో వాళ్ళ చుట్టూ ఇస్కర్యోత్ యూధ లాంటి వాళ్ళు ఉండి ఆయనతో పాటు ఉండి ఆయనతో పాటు సేవ చేసి ఆయన తన్నే టైప్ అన్నట్టు నా హిత్తుడే నన్ను తన్నేను అంటాడు కదా దావిద్రాజు అంటే నా కుమారుడే నన్ను తన్నే నన్న విధాన్ని అది యాక్చువల్గా దావిద్రాజు దర్శనంలో చూసుకొని చెప్తుండగాని అది దావిద్రాజుకు సంబంధించింది కదా అప్షలం చేస్తాడు యాక్చువల్గా అప్షలోము తన కు తండ్రిని చంపడానికి బయలుదేరతాడు కానీ అది ఫిజికల్ లేయర్లో నెరవేరింది కానీ స్పిరిచువల్ లేయర్లో ఇస్కర్యోత్ యూధ మన ప్రభుని ఏరితిగా అప్పగించిండు అక్కడ నెరవేరిందా ఆ దర్శనం ఆ ప్రవచనం అక్కడ నెరవేరినట్లు మనం చూస్తాం కాబట్టి ఈ గ్రేట్ మౌంటైన్ దేనికి సంబంధించిందంటే మీరు కామెంట్రీస్లో చూసినా కానీ బైబుల్ స్టడీస్ థియాలజీ ఇక్కడ చూస్తూ కదా మీరు ప్రజ్ఞాన గ్రంథం ధ్యానిస్తూ ఇక్కడ ఈ గ్రేట్ మౌంటైన్ దేనికి సంబంధించిందంటే ఖచ్చితంగా భవిష్యత్తులో ఒక పెద్ద కామెంట్ పడబోతుంది అని చెప్తారు మీరు చాలామంది ఎక్కడన్నాయి ఎక్కడన్నా వినండి ఎందుకంటే ఇవి ఆ కామెంటరీ పుస్తకాలు ఉంటాయి కాబట్టి వాళ్ళు అది చెప్పేస్తారు మీకు ఆటోమేటిక్గా ఒక పెద్ద కామెంట్ ఈ భూమి నచ్చి కొట్టబోతుంది ఓడితే ఇవన్నీ పోతాయి ఇవన్నీ అవుతాయి ఇట్లా మనుషులు చనిపోతారు సీలో ఉండే జీవరాశులు చేపలు అన్ని తిమింగళాలు అన్నీ చనిపోతాయి దాని తర్వాత అంటే బిజినెస్ అంతా డిస్ట్రాయ్ అయిపోతుంది ఎందుకంటే ఓడలు బిజినెస్ చేస్తారు కదా ఆ ఓడలతో వర్తకం అంతా నాశనం అయిపోతుంది అని వాళ్ళ టీచింగ్స్ ఉంటాయి కానీ మనకు అర్థమైంది అది దానికి సంబంధించింది కాదు కామెంట్ కొట్టదు కామెంట్ కొడితే ఏమవుతుంది కామెంట్స్ ఎంత ఉంటాయి దా సమీపం ఎంత పెద్దగా ఉంటాయి కామెంట్స్ చాలా పెద్దగా ఉంటాయి కామెంట్స్ కొన్ని కిలోమీటర్లు ఉంటుంది అది సైజ్ దాన్ని అది దాని స్పీడ్ ఎంత భయంకరమైన స్పీడ్ అంటే గంటకి కొన్ని హండ్రెడ్ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ స్పీడ్లో ఉంటుంది అది అంత స్పీడ్గా వచ్చి ఈ భూమిని కొడితే ఇది పీసెస్ అయిపోతుంది చరిత్రలో చాలా నేరోగా వచ్చి పక్కకెళ్ళి వెళ్ళిపోయింది భూమిని కొట్టకుండా చాలా ఉన్నాయి చరిత్రలో అట్లా దగ్గరకు వచ్చి అది ఇట్లా అట్లా ఇట్లా అన్నట్టు రకరకాల కామెంట్ కామెంట్స్ అంటే ఏంటంటే అక్కడ ఆ ప్లానిటరీ మూమెంట్స్ లో కొన్ని బద్దలైపోయి ముక్కలు అయిపోయి వస్తుంటాయినట్టీసెస్ వాటిని కామెంట్స్ అంటాం ఆ కామెంట్స్ ఫ్రీగా తిరుగుతూ ఉంటాయి తిరిగి తిరిగి ఆ సైకిల్ ఇట్లా తిరిగి చుట్టొచ్చి మన భూమి చుట్టూ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నట్టు అది మళ్ళీ వచ్చేటప్పటికి అది ఇరవై ముప్పై సంవత్సరాలు పడతానట్టు ఇట్లా తిరిగి తిరిగి తిరిగి మళ్ళా భూమి చుట్టూ దగ్గరికి అది ఇట్లా తిరిగినప్పుడు ఆ సైకిల్ కొంచెం దాటింది అప్పుడు భూమిని కొట్టచ్చు దాన్నే వాళ్ళ ఈ వాక్యం దానికి సంబంధించిందని చెప్తుంటారు వాళ్ళు భవిష్యత్తులో ఒక కామెంట్ కొట్టబోతుంది చాలా మంది సైంటిస్టులు చెప్తారు ఒక కామెంట్ వస్తుంది చాలా దగ్గరకు ఉంది ట్వంటీ ట్వంటీలో కొట్టబోతుంది అని నేను చూస్తుంటప్పుడప్పుడు న్యూస్ పేపర్స్ అలో చాలాసార్లు చదివిన నేను కామెంట్స్ కొట్టబోతున్నాయనే కాబట్టి ఆ ఆ ఈ భూమిని కొడితే ఎవరికి లాభం ఉండదు దేవునికి కూడా లాభం ఉండదు అది నేను చెప్పే పాయింట్ ఇప్పుడు ఆ కామెట్ వచ్చి భూమిని కొడితే ఆయనకేం లాభం ఏ రూపానికి లాభం ఉండదు కదా కాబట్టి ఇది ఈ వాక్యం దేనికి సంబంధించిందంటే ఇది ఆత్మీయ దశలో నెరవేరుతుంది ఈ గొప్ప మౌంటైన్ గొప్ప పర్వతం ఏందది మండుచున్న పర్వతం ఇది మండుచున్న పర్వతము కింద పడవేయబడింది అంటే ఒకప్పుడు దేవుని సన్నిధిలో ఉండే అక్కడ నుంచి క్రింద పడవేబడింది కాబట్టి క్రింద పడవ ఎక్కడ పోతుంది అది సముద్రంలో భూమి మీద అంటే మధ్యలో అన్నట్టు ఒక రకంగా భూమి క్రింద అంటే అది ఎంత పాతలం వరకు పడిపోతుంది అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది కాబట్టి క్రైస్తవ జీవితం ఈరోజు అట్లా ఉంది అని జ్ఞాపకం చేస్తుంది వాక్యం కాబట్టి అది అక్కడ నుంచి క్రిందకి పడవేయబడింది ఎక్కడ పడవేబడింది సి అంటే సముద్రం అంటే భూమి కింద అనుకోండి భూమి కింద సముద్రం అంటే అగాధం వరకు క్రింద వరకు పడవేయబడింది అని ఈ వాక్యం జ్ఞాపం చేస్తుంది ఎందుకు పడవేయబడింది అంటే ప్రభుత్వం దూరం వెళ్ళిపోయింది కాబట్టి సింపుల్ అండర్స్టాండింగ్ అప్పుడు ఏం జరిగింది ఈ పర్వతము సముద్రంలో పడవేబడ్డప్పుడు ఏమైంది అక్కడ అర్థమవుతుంది చూడండి ఇది ద థర్డ్ పార్ట్ ఆఫ్ ద సి కాబట్టి ఈ సముద్రంలో మూడవ భాగము రక్తమయమయ్యాను కాబట్టి థర్డ్ పార్ట్ అంటే ఎప్పుడైనా కానీ లాస్ట్ థర్డ్ అని అర్థం చేసుకోండి థర్డ్ పార్ట్ అంటే లాస్ట్ థర్డ్ 2 థర్డ్స్ అంటే ఫస్ట్ మూడు ఫస్ట్ రెండు గ్రూపులు లాస్ట్ థర్డ్ థర్డ్ పార్ట్ అంటే ఎప్పుడైనా కానీ లాస్ట్ గుంపు అన్నట్టు కాబట్టి ఇప్పుడు మీరు బాగా తీసుకోవాలి థర్డ్ పార్ట్ ఆఫ్ ద సి అంటే గొప్పజనము అది బండగురుత్ అన్నట్టు ఇంకా ఇంకెప్పటికీ మనం మర్చిపోవడానికి వెళ్ళేది రక్తమయం అవుతారు సూర్యుడు చంద్రుడు రక్తమయమైన మనం చూస్తాం కదా కాబట్టి చంద్రుడు రక్తమయం కావడం కూడా గొప్పజనం సాదృశ్యం ఈ వాక్యం కూడా దానికి సంబంధించింది కాబట్టి సి బికేమ్ బ్లడ్ అంటే రక్తమయం కావడము గొప్పజనం రక్తమయం అవుతారు గాయాలైతయి మరణిస్తారు అని చెప్తున్నారు తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్రీచర్స్ విచ్ సిట్టి సముద్రంలో ఉండే క్రీచర్స్ క్రీచర్స్ అంటే మీకు ఎంతమంది తెలుసు చెప్పండి దేనికి సంబంధించిన క్రీచర్స్ అనే పదం జీవరాశులు కొడుతు రాష్ట్రపతిలో చేస్తాము సృష్టి క్రీచర్స్ క్రియేషన్ క్రియేషన్ అంటే సృష్టి క్రీచర్స్ అంటే సృష్టం ఆయన హస్తకృత్యం ఆయన తయారు చేసిన క్రీచర్స్ అంటాం కాబట్టి మనమే ఆయన ఆయన రక్షించకు రక్షించుకున్న నూతన సృష్టి మనం నూతన సృష్టి మూడో భాగము పోతుంది ఇక్కడ అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తుంది ఇక్కడ ఇంగ్లీష్ లఫ్నే ఉంది కాబట్టి థర్డ్ పార్ట్ ఆఫ్ ద క్రీచర్స్ విచ్ వర్ ఇన్ ద సీ దే హ్యాడ్ లైఫ్ ఒకప్పుడు జీవముండే ఇప్పుడు చనిపోయినాయి జీవము ఉన్న ఆ జీవులు ఆ జీవరాశులు మరణించినాయి కాబట్టి అవి పడిపోయినప్పుడు బాగా ఎప్పుడైతే ప్రభు సన్నిధి నుంచి పడిపోతామో మనం మరణించిన వాళ్ళమే ఎందుకంటే జీవము పునరుధనము నేనే అంటాడు ప్రభు కాబట్టి ఆయనలో ఉంటేనే జీవం ఆయన నుంచి నువ్వు పడిపోతే నీకు జీవం లేదన్నట్టు ఈ లోకంలో బ్రతకవచ్చు శారీరకంగా నువ్వు బ్రతకచ్చు అంత సంపాదించుకోవచ్చు కానీ ఆత్మలను చనిపోయిన వాడడం ఇది ఒక రకంగా అట్లా ఆ విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది తర్వాత థర్డ్ పార్ట్ ఆఫ్ ద షిప్స్ వర్ డెస్ట్రాయిడ్ థర్డ్ పార్ట్ ఆఫ్ ద షిప్స్ అంటే కూడా మళ్ళా గొప్ప జనమే కాబట్టి ఈ త్రీ త్రీ త్రీ అనేది గొప్ప జనానికి సంబంధించిన విషయం అని జ్ఞాపకం ముఖ్యంగా ఏంటంటే బ్లడ్ రక్తమయం కావడం అంటే అది రక్తం కాచడం అంటే శ్రమగుండ పోవడం ప్రాణం పోనంతగా అనేది ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ ఏంది మరణించడం అర్థమవుతుందా సెకండ్ ఏంది క్రీచర్స్ విచ్ హ్యాడ్ లైఫ్ జీవమున్న జీవరాశులు మరణించడం సెకండ్ పాయింట్ ఒకటి ఏంటి ఫస్ట్ది దెబ్బలు కావడం బ్లడ్ కనిపించడం అంటే రక్తమయం కావడం అంటే కష్టాలు పడడము శ్రమలు పొందడము గాయాలు అందడము రక్తం కారడము రక్తం కారణంతగా అది ఫస్ట్ అనుభవం గొప్ప జనానికి తర్వాత రెండవ అనుభవం ఏంటంటే మరణించడం వాళ్ళ ప్రాణాలు పోయి మరణించడం మూడవ అనుభవం ఏంటంటే వాళ్ళంతా నష్టం కావడం వాళ్ళది అంతా డెస్ట్రాయ్ కావడం తెలుగులో ఏముంది నాశనం అనే ఉంది కదా మూడవ భాగము నాశనం కావడం కాబట్టి షిప్ షిప్ అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి షిప్ దేనికి సంబంధించింది మీరన్న షిప్ అంటే అందులో అంతా వర్తకం ఉంటుంది అంత మర్చండైజ్ ఉంటుంది లేక గూడ్స్ ఉంటాయి అమ్మకానికి సంబంధించిన వస్తువులు ఉంటాయి అవన్నీ డెస్ట్రాయ్ అయిపోతాయి అంటే నువ్వు సంపాదించుకున్న అంతా డెస్ట్రాయ్ అయిపోతుంది అనేది ఒక లేయర్ ఆఫ్ అండర్స్టాండింగ్ కానీ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను ఈ గొప్ప పర్వతం దేనికి సంబంధించింది అనేది ఇప్పుడు చూడండి ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచ్చిన సారీ ముందు ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయం నలభై అధ్యాయము పదహార వచనంలో పాత నిబంధనలో ఈ మౌంటైన్ కి సంబంధించిన విషయాలు ఉన్నాయి చూడండి ఎందుకంటే ఈ ఈ ఇవి పాత చెప్పబడ్డ ప్రవచనాలు కృత నిబంధన అంటే ఆల్మోస్ట్ టూ ఇయర్స్ టూ ఇయర్స్ క్రితం చెప్పబడ్డ వాక్యాలు నీ టైమ్స్ లో నెరవేరుతున్నాయి అది ఆశ్చర్యకరమైనది కాబట్టి నీకుర్థం కావాలి అది అక్కడ నెరవేరలేదు అది ఖచ్చితంగా నెరవేర్లేదు ఇర్మియాలో చెప్పబడ్డ ఈ యొక్క యాభై ఒకటవ అధ్యాయంలో నలభై తొమ్మిదవ అధ్యాయంలోని వాక్యము అక్కడ నెరవేరలేదు మన టైంలో ఒకవేళ అక్కడ నెరవేరిన చిన్న దేశంలో ఒక గుంపుకి నెరవేరింది మన టైంలో ప్రపంచాత్మకంగా నెరవేరుతుంది చూడండి ఇప్పుడు దై టెరి ది అండ్ దైడ్ ఆఫ్ దైన్ హార్ట్ ఓ దో దిప్స్ ఆఫ్ ద రాక్ దట్ హోల్డ్స్ ద హైట్ ఆఫ్ ద హిల్ దో షుడెంట్ మేక్ ద నెస్ట్ యాజ్ హైల్ ఐ విల్ బ్రింగ్ ది డౌన్ ఫ్రం దే దాట్ ఎందుకు పడవే పడుతుంది అనేది ఇక్కడ చెప్తుంది పాత నిబంధనలో ఇర్మియా గ్రంథం నుంచి చూస్తున్నాం నలభై తొమ్మిదవ అధ్యయము వచనంలో మీరు చూడండి నేను ఇక్కడ చదువుతాను నీవు భీకరుడవు ఫస్ట్ పాయింట్ నీవు భీకరుడవు అంటే భీకరం అంటే గంభీరం కదా చాలా గ్రేట్ గా కనిపించడానికి భీకరుడవు తర్వాత కొండ సందులలో నివసించేవాడా ఏ కొండ ఇందాక చూస్తున్నాం కొండ గురించి కాబట్టి కొండ సందులో నివసించే వాళ్ళు సంతతి వాళ్ళందరూ కొండ ఏదోమ సంతతి వాళ్ళంతా కొండ సందులో ఉండే వాళ్ళు అంటే అక్కడ గుహలు కట్టుకొని అంత పైన నివసించే వాళ్ళు అన్నట్టు ఎందుకంటే కింద అంటే శత్రులు అటాక్ చేస్తారు పైన అంటే కష్టం అటాక్ చేయడం శత్రువులను శత్రులు పై నుంచి పైకి వచ్చినప్పటికీ వాళ్ళని నష్టం చేయొచ్చు మీరు చంపేచ్చు వాళ్ళని కాబట్టి ఏషావు ఎప్పుడంతా ఉన్నత స్థితిలో ఉండాలనేసి ఆశ కలిగిన వాడు అది సైతాన్ గుణగణం అన్నట్టు సైతాన్ కూడా తిరిగి పైకి వెళ్తా సర్వనత్తికి సమానంగా తన సభా పర్వతం ఎదుట నేను నా సింహసాసం నేసుకుంటా నేను పైకి వెళ్తా అనే గుణగణము సైతాన్ గుణం కాబట్టి ఏషావు కూడా అదే గుణగణం మనం ఈ వాక్యంలో చూస్తున్నాం నీవు భీకరుడవు కొండ సందుసించేవాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునేవాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చేను సైతాన్ కూడా అంతే కదా వాడి హృదయంలో గర్వం వచ్చి మోసపోయిన చెప్తాడు వాక్యం ఇది నెరవేరుతుంది ఇక్కడ ఏశావు జీవితంలో నీవు పక్షిరాజు వల్లే నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకొని అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసేదను క్రిస్టియన్స్ ఏమనుకుంటున్నాడు అంటే పక్షిరాజు అంటే క్రిస్టియన్స్ ని పోతారు యాక్చువల్గా బైల్లో క్రైస్తవులని పోలి ఉంటుంది పక్షిరాజ్ అంటే అంతే అది పైగా ఉంటుంది కదా అన్నిటికంటే అన్ని పక్షుల్లో ఉన్నతంగా ఎగిరేడు అది ఆకాశం మీద ఎగిరేది పక్షిరాజు అంటే ఈగిల్ నువ్వు పక్షిరాజు అనుకుంటున్నావు కానీ నువ్వు పక్షిరాజు మనం ఒకసారి ధ్యానించినాం పక్షిరాజుకి గద్దకి తేడైంది డేగకు గద్దకి తేడైందని రెండు ఒకేలా కనిపిస్తాయి రెండు ఒకటే ఫ్యామిలీ నుంచి వచ్చినాయి లాంటివి అవి కానీ పక్షిరాజు పైకి ఎగురుతాడు గద్ద ఎగరదు గద్ద కింద కిందనే ఉంటుంది అది అది కూడా చాలా భారీగా కనిపిస్తుంది దానికి అంత శక్తి ఉన్న పైకి పోదు అది ఎప్పుడు పక్షి ఇప్పుడు డేగా ఏమవుతుంది అంటే చాలా పైకి ఎగురుతుంది పైకి ఎగిరి అక్కడ నుంచి కిందికి డైవ్ చేస్తుంది కింద వరకు డైవ్ చేసి ఆ పరిగెత్తున్న చాపను కూడా పట్టుకుని పోతుంది అంత ఫాస్ట్ గా పోతున్న చాపను కూడా అది పై పర్ఫెక్ట్ క్యాచ్ చేస్తుంది అంత పైనుంచి కనిపిస్తుంది చీమ కూడా కనిపిస్తుంది అంత షార్ప్ అయిశాడు దానికి పవర్ అంత పైనుంచి డైవ్ చేసి ఆ పక్షిని ఆ చే పాముని కాని తీసుకుపోతుంది కొన్ని పెద్ద డేగాలు ఉంటాయి అవి పులులలో నువ్వు సింహాలను కూడా తీసుకొని పోతుంది అది జింకలను ఎత్తుకొని పోతుంది అది అంత పెద్దగా ఉంటాయి అవి డేగలు పక్షులను తీసుకపోతాయి కదా పిల్లల్ని తీసుకుపోతాయి చాలా డేంజర్ అవి కాబట్టి నువ్వు పక్షిరాజు అనుకుంటున్నావు కానీ నువ్వు పక్షిరాజు కావు నువ్వు గద్దవే అన్న విషయాన్ని జ్ఞాపించే నీ రెక్కలు విరిగిపోతాయి గద్ద ఎగిరిందనుకో పైకి నన్ను రెక్కలు విరిగిపోతాయి కానీ పక్షిరాజు విరగదు అది ఎంత పైన ఎంత గాలి ఉన్నా దాన్ని తెలిసి ఆ గాలిని ఎట్లెట్లా షిఫ్ట్ చేసుకుంటా వెళ్ళిపోలే ఆ అట్మాస్ఫియర్ పోతే వాటి రెక్కలు విరిపోతాయి అన్నట్టు కానీ దీన్ని విరగదు అన్నట్టు అందుకు డేగతో పోల్చబడుతుంది క్రైస్తవ జీవితం కానీ ఈ డేగ అక్కడి నుంచి పడవబడుతుంది అన్న ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు నువ్వు పక్షిరాజు వల్ల నీ గూటిని ఉన్నత స్థలంలో కట్టుకుని అక్కడి నుండి నిన్ను క్రింద పడద్రోసేదను ఇదే యహో వాకు ఏదో అంటే నాశమైపోయాను కాబట్టి ఈ వాక్యము ఫస్ట్ క్లూ మనకు అనుగ్రహిస్తుంది ఈ ఉన్నత పర్వతం దేనికి సంబంధించింది గొప్ప పర్వతం అది చాలా భీకరమైన పర్వతం అన్న విషయాన్ని అక్కడ చేస్తుంది ఈ వాక్యం ఇప్పుడు చూడండి యాభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనంలో ఈ మహా పర్వతం దేనికి సంబంధించింది యాభై ఒకటవ అధ్యాయము ఇరవై ఐదవ వచనం సర్వ భూమిని నశింపజేయు కాబట్టి సర్వభూమి భూమి అంటే మళ్ళా మతపరమైన క్రైస్తవ జీవితం సగం సత్యం సగం అబద్ధం ఇంకా ఈ లోకంలోనే ఉండాలి భూమి అంటే భూ సంబద్ధలు నేను ఇక్కడే ఉంటాను నేను పోను నేను ఇక్కడే ఉంటాను నేను పోను చాలా మందికి ఎందుకు చనిపోవాలని ఇష్టం ఉండదు వృద్ధాప్యం కూడా ఇంకా ఎక్కువ కాలం రకాల నేను మొన్న ఒక బర్త్డే ఫంక్షన్ కొత్త చెప్పాను పేర్లు చెప్పాను కానీ ఒక బర్త్డే ఫంక్షన్ పోయినాను ఆమె ఆ సిస్టర్ చాలా పెద్దది వయసులో మోర్ దెన్ ఎయిటీ ఇయర్స్ ఆమెకి కానీ చాలా గట్టిగా ఉంటుంది అయితే నన్ను ప్రేయర్ చేయమని ప్రార్థన చేయ బ్రదర్ నాకు దీర్ఘాయు శివాల దేవుడు ప్రార్థన చేయమంటే నేను ప్రభా మీ దీర్ఘాయువు చేత తృప్తి పర్సన్ వాక్యం మీరు చూపించినారు మాకు కాబట్టి ఆ వాక్యాన్ని మా జీవితంలో నెరవేర్చినది మీకు ఎంతో బంధాలు ప్రభావ అని ప్రార్థన చేస్తున్నాను చూడండి నీ హృదయంలో ఎటువంటి ఆశలు నీకు ఇంకెందుకు దీర్ఘాయువు అని నేను తప్పు చెప్తలేను ఆమె గురించి మనిషి గుణగణం ఏంటంటే ఎంత వయసు అయినా కానీ ఇంకా బ్రతకాలా ఇంకా బ్రతకాలా కానీ ఒక స్థా ఒక స్థితిలో నీ శరీరము పనిచేయదు కానీ ఆర్గన్స్ బాడీలో పనిచేయవన్నీ కృషించిపోతుంటాయి కదా అప్పుడు ఇంకా ఎందుకు బ్రతకాలనిపిస్తుంది మంచిగున్నంత వరకు ఇంకా బ్రతకాలా ఇంకా బ్రతకాలనిపిస్తుంది అన్ని ఇంకా ఫంక్షన్స్ అన్ని ఫెయిల్ అయిపోతా ఉంటే ఎంత తొరగబోతుంత మంచిది అంటే నీ నీ మనిషిని ఆయన మీద కేంద్రీకరించుకోవడానికి వరకు అట్లా పర్మిషన్స్ ఇస్తాడు దేవుడు రోగాలకి మీరు ఈ విషయం బాగా అర్థం చేసుకోవాలా అర్థమవుతుందా ఆయన దగ్గర పోవాలన్నప్పుడు మళ్ళీ ఎట్లా పోవాలా డెత్ అనేది ఒక ఎంట్రన్స్ లాగా కావాలి కదా ఆయన చనిది పోవాలంటే మళ్ళీ డెత్ లేకుండా కూడా పోలేడు చనిపోకుండా ఎవరు కూడా ప్రభుని చూడలేరని వాక్యం ఉంది కదా మళ్ళీ ఈ శరీరం నుంచి నువ్వు విడిది పొందకపోతే ఆయన చదివిగా ఎట్లా పోతావు దానికి సంబంధించిన విషయాలు మనల్ని ఎన్నిసార్లు ప్రభు హెచ్చరించి ఈ హృదయం ఈ శరంలోనికి రావాలంటే ఆ దేవుని యొక్క దేవునించి పంపబడ్డ జీవాత్మ వెనకం చేస్తూ ఉంటుంది వచ్చినాక అలవాటు పడుతుంది ఈ పోదు అర్థమవుతుంది మీకు నేను ఈ విషయం చెప్పిన ఎన్నిసార్లు కాబట్టి అది ప్రసంగిలో కూడా చూస్తాం దానికి సంబంధించింది అది ప్రభు చెంత తిరిగి వెళ్లాల్సిందే ఆ యొక్క ఆత్మ కాబట్టి ఇరవై ఐదవ వర్షంలో సర్వభూమిని బాగా అర్థం చేసుకోండి సర్వభూమి అంటే సంపూర్ణంగా మొత్తం నాశనం అవుతుంది మొత్తం నాశనం అవుతుంది సర్వభూమిని నశింపజేయు నాశన పర్వతమా కాబట్టి గ్రేట్ మౌంటైన్ దేనికి సంబంధించింది నాశనానికి సంబంధించింది అంతా నాశనం కాబోతుంది నేను నీకు విరోధిని దీనికి ప్రభు విరోధి అని చెప్తున్నాడు ఇదే యోహో నేను నీ మీదికి నా చెయ్యి చాపి శిలపై నుండి నిన్ను క్రిందికి దొర్లించదును కాబట్టి భారత ఎవరు దొరికిస్తారు దీన్ని అంత పెద్ద మౌంటైన్ని క్రవ్వే మన తండ్రే దాన్ని దొరికిస్తాడు ఎందుకు చిచ్చు పెట్టిన కొండ వాళ్ళే ఉండజేయదును నువ్వు చిచ్చు పెడతావు ఎక్కడ చిచ్చు పెడతావు పడవే అంటే ఎట్లా చిచ్చు పెడతావు చెప్ప చిచ్చులు పెట్టడం ఏం ఎవరైనా చెప్పాలి కదా అనవసరంగా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు అన్నట్టు ఒకరి మీద ఒకరికి నేరాలు మోపి నిందలు మోపడం చిచ్చులు పెట్టే చిచ్చులు పెట్టడం అంటే నిందలు మోపుతుంటాడు అది వీడి అట్లన్నడ బయని గురించి వాడు అట్లనడ బయని గురించి అంటే వాళ్ళ కొట్లాడుకుంటే నువ్వు ఎంజాయ్ చేస్తానంటాడు అది చిచ్చు పెట్టే బుద్ధి అది సైతాన్ బుద్ధి కాబట్టి మనం చిచ్చులు పెట్టే కాదు నీకు ఆ బుద్ధి ఉంటే ఖచ్చితంగా నువ్వు సైతాను అనుచరుణువే కాబట్టి మనం సైతాన్ అనుచరులు చిచ్చులు పెట్టాం కదా మనము సమాధాన పరచేవాళ్ళం సమాధాన పరచేవారు ధనిలు వారు దేవుని కుమారులు అనబడుదురు అన్నాడు హైదరాబాద్లో మత్స్సు వార్తలు ఒకటి మనం చిచ్చులు పెట్టే వాళ్ళం కాదు ఒకవేళ ఉంటే ఈ గుణగణం నుంచి మనం బయటికి రావాలి ఎక్కడ నుం ఉందా గుణగణం పరిష్ంచుకోవాలా చిచ్చు పెట్టిన కొండ వలె మూలకు గాని పునాదికి గానీ నీలో నుండి ఎవరు తీసుకున్నారు నీవు చిరకాలము పాడేయుందువు ఇదే యహోవ వాక్ కాబట్టి ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారా ఈ పర్వతం సంబంధించిన బోధ ఈ పర్వతము నాష్టానికి సంబంధించిన బోధ దీని చుట్టూ ఈ పర్వతం ఎక్కడ పడితే అక్కడంత నాష్టమే ఇది ఎక్కడ పడితే అక్కడ అంత నాష్టమే సముద్రము అంటే నీళ్లు అంటే మనుషులంతా రక్తవర్ణంగా రక్తంగా కావడము దాని తర్వాత జీవరాశులు చనిపోవడము దాని తర్వాత షిప్స్ నాశనం కావడం కాబట్టి ఫస్ట్ రక్తమయం కావడం అంటే శమల్గుండ పోవడము రక్తం కారణతగా దాని తర్వాత మరణించడం దాని తర్వాత ఎన్నడికి అడ్రస్ లేకుండా పోవడం అది ఆ వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇంగ్లీష్లో ఎంత బాగుంది చూడండి బి హోల్డ్ ఐఎమ్ అగేన్స్ట్ ది ఓ డెస్ట్రాయింగ్ మౌంటైన్ డెస్ట్రాయింగ్ మౌంటైన్ అంటే నాశన పర్వతం నాష్ట పర్వతం కాబట్టి ఈ పర్వతము చర్చికి సంబంధించింది అని చూపిస్తున్నది తర్వాత ఇది బబులోనికి సంబంధించింది అన్న విషయం మనం అర్థం చేసుకుంటున్నాం ఈ విషయాలు నేను మీకు చూపిస్తాను ఇది కాల్తూ పడుతుంది కదా అండ్ ఐ విల్ స్ట్రెచ్ అవుట్ దై మైన్ హ్యాండ్ అపాన్ ది అండ్ రోల్ ది డౌన్ ఫ్ర ద రాక్స్ అండ్ విల్ మేక్ ది ఎ బర్న్ మౌంటైన్ అది కాల్తున్నట్టు మండుతున్నట్టు అని కదా కాబట్టి ఇక్కడ కూడా అదే చూస్తున్నాం ఇది మండుతున్న మౌంటైన్ అనేది కాబట్టి ఇప్పుడు ఏం జరిగింది చూడండి ఎనిమిదవ వర్షం ప్రగణ గంధము ఎనిమిదవ ధ్యాయము ఎనిమిదవ వర్షంలో అండ్ దర్డ్ పార్ట్ ఆఫ్ ద సీ బికమ్ బ్లడ్ మూడో భాగపు సముద్రంలోని మూడో భాగము రక్తమాయను సముద్రంలో మూడో భాగము రక్తమయమాయను కాబట్టి ఇప్పుడు సముద్రం మౌంటైన్ చూసినాం ఇప్పుడు సముద్రం చూస్తున్నాం సముద్రము జేమ్స్ట్రాంగ్ నంబర్స్ ట్వంటీ టూ ఎయిటీ వన్ దాని రూట్ వర్డ్ టూ ఫిఫ్టీ వన్ ఫ్రమ్ దూ ఫ్రమ్ టూ ఫిఫ్టీ వన్ సముద్రము ద సి టూ ఫిఫ్టీ వన్ ఏ ప్రైమరీ వర్డ్ అంటే దాని అర్థం ఏంటంటే Salt. సాల్ట్ అంటే ఉప్పు కదా కాబట్టి సముద్రము అంటే సాల్ట్ అనేది అర్థం చేసుకోవాలా మీరు ఇప్పుడు బాగా అర్థం తీసుకుంటారు నీళ్ళు మనుషులు సముద్రం అంటే ఉప్పు అని అర్థం ఈ నంబర్ ప్రకారంగా కాబట్టి ఇది దేనికి సంబంధించింది ఉప్పు మనం చూసినాం చాలా కాలం క్రింద ఆల్మోస్ట్ ఒక ఎయిట్ నైన్ మంత్స్ క్రితమే ఈ వాక్యాలు తిరిగి రిఫ్రెష్ చేసుకుంటున్నాం మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయంలో చూసినా ఈ ఉప్పుకు సంబంధించింది మార్కు శువార్త తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము మార్కు కదా మార్కు తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిది అది నలభై తొమ్మిది ఉప్పు సారము అగ్ని వలన కలుగును ఉప్పు మంచిదే గాని ఉప్పు నిసారమైనలా దీనివల్ల మీరు మీరు దానికి సారము కలగజీతారు మీలో మీరు ఇప్పుడు అర్థం చేసుకోండి మీలో మీరు ఉప్పు సారము ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడి అని అని చెప్పాను కదా ఒక్క నిషుసారం గలవారా ఏంటి కానీ ఇంగ్లీష్లో అసలు అట్లా లేనేలేదు ఇంగ్లీష్లో టోటల్గా వేరగ ఉంది వాక్యం ఫర్ ఎవ్రీ వన్ షాల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ అని ఉంది వన్ షాల్ బీ సాల్టెడ్ విత్ ఫైర్ సాల్టెడ్ విత్ ఫైర్ అగ్ని చేత మీరు ఉప్పు మాయం అవుతారు అంటే ఎట్టుంటే అది కష్టతరం అర్థం తీసుకోవడం అగ్ని ఉప్పుమాయం చేస్తదా చెప్పండి చేస్తదా చేయదా పాత ఉంది ఒక ఎవిడెన్స్ అందుకు లోతు భార్య ఉప్పు సంభవం రివర్స్ చూస్తే అగ్ని గండకాలు చూడదంటే చూసింది అవిధేయత కానీ ఆ వేడికి ఉప్పు మనం చూస్తాం ఆ వేడి బలించలేక కాబట్టి అంటే ఏంటంటే ఒక బలి పశువులాగా బలి అర్పించగా అర్పించబడింది ఆమె జీవితం అవిధేతలలో బలి అర్పించబడవలసి వచ్చిందని చెప్తుంది కాబట్టి ఎవ్రీ వన్ బాగా తీసుకోండి ఈ మార్కు సువార్తలో ప్రభు జ్ఞాపకం చేస్తుండ్రు ఎవ్రీ వన్ సాల్టెడ్ విత్ ఫైర్ ప్రతి ఒక్కరు అగ్ని అగ్ని ఉప్పుగా మార్చబడతారు రివర్స్ ఉంది అక్కడ అందుకు దాని తర్వాత ఎవ్రీ సాక్రిఫైస్ అని ఇంగ్లీష్ లో ఎవ్రీ సాక్రిఫైస్ షాల్ బీ సాల్టెడ్ విత్ సాల్ట్ సాల్టెడ్ విత్ సాల్ట్ అంటే పాత నిబంధన కాలంలో మీరు చూస్తారు కదా మనము ఆ యొక్క ఎక్కడ చూస్తాం మనము లేవికనలో చూస్తామా ఉప్పు అర్పిస్తారు దేవుని మందిరంలో దేవుని సరిహద్ధికి వచ్చినప్పుడు అర్పించడానికి వచ్చినప్పుడు అన్ని రకాల వస్తువులు తీసుకొని వస్తారా ఉప్పు కూడా తీసుకొస్తారన్నట్టు ఎందుకు తీసుకొస్తారు ఉప్పు అనేది మీరు అర్థం చేసుకోవాలా ఆ బలి ఉప్పు పూస్తారా ఉప్పు పూసి అర్పిస్తారా ఎందుకు ఇస్తారు బలి ఉప్పు అక్కడ నుంచి వస్తుందా వాక్యం ఉప్పు ఎందుకు అర్పిస్తారు యాజకుని కాబట్టి ఇక్కడ మనం ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ ఉప్పు Salted with salt. Second point. First of them, everyone shall be salted with fire. Prithyokkaru agni cheta uppu ga marcha vada tharu. Upumayam avuttharu. That means Prithyokkaru. That means every sacrifice. Prithy arpana. Uppu cheta arpincha vada thundi. That's why every sacrifice means multitude. That means Gopajanam. Gopajanam. All sacrifices are made in English. There is no gap in English. కాబట్టి తెలుగు వైపు చదవటాలకి ఎప్పటికీ ఈ వాక్యం అది అందనే అంత అక్కడ మనం అధ్యా డీటెయిల్గా రోజు ధ్యానించినాం చాలా కేర్ఫుల్గా మీకు అవకాశం ఉంటే చూడండి కాబట్టి ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో చూస్తున్నాం మరోసారి యాభై అధ్యాయము ఇర్మియా గ్రంథము యాభై అధ్యాయము నలభై వచనం ఇర్మియా గ్రంథము యాభై ఒకటవ అధ్యాయము నలభై రెండవ వచనం చూడండి ఇప్పుడు అర్థం తీసుకుంటున్నారా బబులోని ఎక్కడొచ్చింది సముద్రం ఎక్కడికొచ్చింది నలభై నలభై రెండవ అష్టంలో సముద్రము బబులోని మీదికి వచ్చెను ఆమె దాని తరంగంలో దాని ధ్వనితో కాబట్టి బబులోను ఆమెతో పోల్చబడింది ఆమె అంటే స్త్రీ కదా కాబట్టి బబులును స్త్రీతో పోల్చబడింది అంటే మతపరమైన జీవితానికి నిలయం కాబట్టి బబులోని మీదికి సముద్రం ఎక్కడ ఉంది చెప్పండి మండుచున్న గొప్ప పర్వతము సముద్రంలో పడవేయబడ్డపుడు అన్న విషని ఇది ఆధారంగా చూసుకుంటున్నాం మనం ఇక్కడ కాబట్టి ఈ పర్వతము బబులోనికి సాదృశ్యం లేక మతపరమైన క్రైస్తవ జీవితానికి సాదృశ్యం అని ఇది ఎవిడెన్స్ చూపిస్తుంది వాక్యం కాబట్టి సముద్రము బబులోని మీదికి వచ్చెను ఆమె దాని తరంగముల ధ్వనితో నిండుకొనెను దాని పట్టణములు పాడుగాను ఎండిన గాను అరణ్యం గాను నిర్మానుష్యమైన భూమి గాను ఉండెను చూడండి పట్టణములు భూమి అరణ్యం కదా ఏ నరుడు దానిమీద ప్రయాణము ఎన్నటికిని ఎన్నటికి లేదు అది ప్రకృతి సంగతి లేదది కాబట్టి ఏ నరుడు దానిమీద ప్రయాణము చెయ్యడు బబులలోనే బేలుకు శిక్షించేలును శిక్షించుచున్నాను వాడు మింగిన దానిని వాణి నోటి నుండి కక్కించుచున్నాను ఇక మీద జనులు వాని యొద్కు సమూహములుగా కోడి రాబో బబులోను ప్రాకారము కూలును కాబట్టి బబులోనికి ఏ రీతిగా దేవుడు శిక్షించబోతున్నది ఈ వాక్యం జ్ఞాపం చేసింది కాబట్టి ఈ రెండవ బూర సంబంధించింది ఏంటంటే మతపరమైన క్రైస్తవ జీవితము బబులోని ఉంది అది మనం ఎన్నిసార్లు ధ్యానించినము కొత్తది కాదు మనకి కాబట్టి దీనికి శిక్ష రాబోతుంది అని ప్రభు హెచ్చరిస్తున్నాడు ఆ యొక్క వాక్యంలో తర్వాత రెండవ మూడవ రెండవ పోర్షన్ ప్రకణ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఎనిమిదవ వచనంలో అండ్ దర్డ్ పార్ట్ ఆఫ్ ద సీ బిక అందువలన సముద్రంలో మూడవ భాగము రక్తమయమయ్యాను కాబట్టి ఈ గొప్ప జనం అంతా రక్తమయమవుతున్నారు ఎందుకు అవుతున్నారు అన్నప్పుడు దానికి సంబంధించిన వాక్యము ప్రకటన గ్రంథము పది ఏడవ అధ్యాయము ఆరవ వచనంలో ఉంది ఇక్కడ ఒక స్త్రీ గురించి చెప్పబడింది స్త్రీ అంటే మతపరమైన జీవితం అని క్రైస్తవ జీవితము ఆచారబద్ధంగా ఉంది కాబట్టి ఆరవ వచనంలో చూడండి మరియు ఆ స్త్రీ పరుషుధుల రక్తము చేత చూడండి ఏసు యొక్క హతసాక్షుల బాగా అర్థం చేసుకోండి ఎంత క్లియర్గా ఉంది ఇక్కడ యేసు యొక్క హత హత సాక్షుల యొక్క రక్తము చేత మత్తిలి ఉండటం చూచెను ఇది ఇది ప్రవచనం నేను అది చూచి ఆశ్చర్యపడతిన నేను దాన్ని చూచి తినందుకు తెలియదు ఐ వండర్డ్ విత్ గ్రేట్ అడ్మినిస్ట్ర ఉంది ఇంగ్లీష్ లో ఆ నేను బహుగా ఆశ్చర్యపడితే బహుగా ఆశ్చర్యపడితని కాబట్టి ఈ స్త్రీది ఏం సంబంధించింది ఈ స్త్రీ ఏం చేస్తుంది నేను మీకు ఎన్నిసార్లు చూపిస్తాను ఇది మొదటి రెండు గుంపులు గొప్ప జనం మీద పడతాయి అది విధానం పక్కన ఉండి కాటు వేసే జీవిత విధానం అది ఈసా ఇఫెక్ట్ అంటాం కదా జూడా సైకిల్ అంటాం ఈసా ఇఫెక్ట్ జూడా సైకిల్ ఇక్కడ ఏముందంటే ఈ స్త్రీ గురించి చెప్పండి ఈ స్త్రీ ఎవరంటే మతపరమైన క్రైస్తవ జీవితము ఆమె ఎట్లా ఉందంట పరిశుద్ధుల రక్తము తాగి మత్తిలింది మత్తుగా ఉంది కాబట్టి పరిశుద్ధుల రక్తం పీల్చుకుంటే ఇది మతపరమైన జీవితం గొప్ప జనాన్ని వాళ్ళకి వాళ్ళ మీద బరలు పెడతా ఉంటుంది వాళ్ళ నుంచి అంతా పీల్చేసుకుంటూ ఉంటుంది ఇది క్రైస్తవ జీవితం అంతా ఎందుకు మొదటి రెండు గుంపులు ధనికులు అంటే గొప్ప సంపాదనంతా సంపాదన అది ప్రపంచంలో అంతా నెరవేరుతుంది మనం డైరెక్ట్ గా చెప్తలేం కాబట్టి ప్రాబ్లం లేదు అది కాబట్టి ఎవరి రక్తం ఇది మొదటిది ఏంది పరిశుద్ధుల రక్తం దాని తర్వాత అది సెకండ్ లెవెల్ ఈ ప్రపంచం ఎట్ట నెరవేరుతుంది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయింది పరిశుద్ధ రక్తాన్ని పీల్చుకోవడం ఈ ఈ మతపరమైన జీవితం ఆచారబద్ధమైన జీవితం పరిశుద్ధుల రక్తాన్ని పీల్చుకుంటుంది వాడి సంపాదన అంతా ఇదే వీలు చేసుకుంటుంది వీడు వాడు ధనికుడు అవుతున్నాడు వీడు దరిద్రం అవుతున్నాడు తర్వాత యుగాంతమందు కష్టపడికి అది ఎండింగ్ అంటే దేవుడు మన ప్రభు యొక్క హతసాక్షుల రక్తం ఎండ్ టైం అన్నట్టు అంటే ఈ ప్రవచనం నెరవేరి స్టార్ట్ అయ్యి మన టైంలో ఎండ్ అయ్యే టైంకి హతసాక్షుల రక్తం కూడా వీలు చేస్తుంది అది ఎందుకు హతసాక్షులు అవుతారు అది అర్థం చేసుకోవాలి నువ్వు భక్తిగా ఉండి దేవుని సన్నిధిలో ఉండి ప్రతిరోజు వాళ్ళతో పాటు ఉంటే అది ఒక లేయర్ అదొక అనుభవం కానీ చివరికి నువ్వు వాళ్ళకి రివర్స్ అయినవి అనుకో అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు ఏను నువ్వు చెప్పేది అంతా తప్పు అంటే వాళ్ళని నిధృణీకరిస్తారు నిన్ను శిక్షిస్తారు నిన్ను శమల అదే ఇక్కడ జరిగింది చివరి కాబట్టి ఈ స్త్రీ బబులోనికి నిలయం వ్యభిచార మద్యం కదా అక్కడ చాలా క్లియర్గా ఉంది పదం వ్యభిచార మద్యం ఉంది కదా కాబట్టి ఈమె ఒక వ్యభిచారి లాగా మనకు మతపరమైన జీవితము వ్యభిచారి లాగా మనకు ఎందుకంటే అందులో పరిశుద్ధత లేదు ఎందుకు వ్యభిచారం అంటే చూడండి నిన్ను కన్యాకలాగా అర్పించిండు ఏ ప్రభుకి నీ జీవితము కన్యకలాగా అర్పించబడింది ఆయన నీ పెళ్లి కుమారుడు నువ్వు పెళ్లి కుమార్తెవి మళ్ళీ నువ్వు ఆయన కొరకు వెయిట్ చేయకుండా ఇంకేటో తిరిగితే వ్యభిచారమే కదా ఈ లోకం తట తిరిగితే విభిచారం కాబట్టి మతపరమైన జీవితము వభిచారమైన జీవితము అందుకు అది బబులోనికి నిలయమని చెప్తున్నాడు అక్కడ ప్రభు లేడు తర్వాత ఏం జరుగుతుంది మనం వాక్యాన్ని ముగించుకుంటున్నాం ఎహెచ్కెళ్ళ గ్రంథము ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఎహెచ్కల గ్రంథము ఇరవై అధ్యాయం ఇది సైతానికి సంబంధించిన వాక్యము కానీ మతపరమైన జీవితం కట్టయితే అని చెప్తున్న ఎనిమిదవ వర్షంలో నిన్ను పాతలంలో పడవేతును కాబట్టి గొప్ప పర్వతం ఎక్కడ పడవేయబడింది పాతలంలో పడవేయబడింది సముద్రంలో మునిగి చచ్చిన వాణి వలే నీవు చత్తువు అందరూ అందరూ మరణిస్తారు మొదటి రెండు గుంపులు కూడా మరణిస్తాయి అవి శాశ్వతంగా నెరకానికి పోతాయని మనకి ఎన్నిసాలు చూపించాడు ప్రభు రెండు మూడవ గుంపుని ఆయన శ్రమల గుండ బయట తీసుకొస్తాడు హత ప్రభు చింతకు అన్న విషయాన్ని జ్ఞాపనిస్తాడు ఎవరు అక్కడ చనిపోయినారు మళ్ళ సార్ చదవండి నిన్ను పాతాళంలో పడవేతును సముద్రంలో మునిగి నీవు చదువు ఇంకోసారి మనకి ఇది జ్ఞాపకం ఇస్తుంది ఇంగ్లీష్లో అట్లా లేదు ఇంగ్లీష్లో అట్లా లేనే లేదు వాక్యం అక్కడ దేశల్ బ్రింగ్ అని ఉంది కదా ఉంది అట్లా పడవేతురు ఎవడు పడవేతురు కాదు కాదు దే అనుంది ఇంగ్లీష్లో పడవేతును నేను నిన్ను పడవేతును అంటే దేవుడు పడేసినట్లు కదా కానీ అక్కడ పడవేతురు అంటే వాళ్ళు ఎంతో మంది అన్నట్టు ఎవడో పడేస్తారు మిమ్మల్ని కాబట్టి ఇప్పుడు చూడండి ఇంగ్లీష్ లేముంది ఇంగ్లీష్ అందుకే చదివితే క్లియర్గా ఉంటుంది దే షాల్ బ్రింగ్ ది డౌన్ టు ద పిట్ నేను పాతాళంలోనికి వాళ్ళు పడవేతురు అంటే ఎట్లుంటే వారు మిమ్మను పాతలంలోకి పడవేతురు. దే షాల్ బ్రింగ్ ది డౌన్ టు దిట్ అండ్ దౌ షాల్ డై ద డెత్ ఆఫ్ దెమ్ దట్ ఆర్ స్లైన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద సి కాబట్టి ఎవరు మిమ్మల్ని చంపుతారు ఇక్కడ ఉంది వాళ్ళు మిమ్మల్ని పడవేస్తారు మిమ్మల్ని చంపుతారు ఎక్కడ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద సి సముద్రంలో మిమ్మల్ని చంపుతారు ఉంది చాలా క్లియర్ దట్ ఆర్ స్లెయిన్ ఇన్ ద మిడ్స్ ఆఫ్ ద సి మిడ్స్ అంటే మధ్యలో సముద్రపు మధ్యలో మీరు చంపబడతారు ఎవరు చంపబడతారు సముద్ర మధ్యలో గొప్ప జనం అంతే కదా ప్రాణం గల జీవి అంతా చనిపోతున్నారు కాబట్టి అది గొప్ప జనానికి సాదృశ్యం అని చెప్తుండ్రు కాబట్టి మొదటి రెండు గుంపులు మూడో గుంపుని చంపుతాయి ఎందుకు చెప్పండి ఎవరైనా చెప్పాలరా తెలిసి తెలిసి ఎందుకు చంపుతాయి తెలిసి తెలిసి నా దగ్గర ఆ సాఫ్ట్వేర్ లేదు మీ దగ్గర ఉంటే చూడండి ఇది వ్యూహాను వ్యూహాను సువార్తలు ఉంది వాక్యం మనం చూసినాం కరెక్ట్ మిమ్మల్ని చంపువారు దేవుని సేవ చేస్తున్నామని అనుకుంటారు అనుంది వాక్యం మిమ్మల్ని చంపువారు దేవుని సేవ చేస్తున్నా అనుకుంటారు అంటే మొదటి రెండు గుంపులు యాజక ధర్మాన్ని నిర్వర్తిస్తూ అధికారులాగా నిర్వర్తిస్తూ దేవుని సేవని చేస్తున్నాం మేము కూడా వాళ్ళు పాలిటిక్స్ ప్లే చేసినప్పుడు మేము దేవుని పని చేస్తున్నాం కదా వాళ్ళు కొట్లాడినప్పుడు మేము దేవుని సేవనే చేస్తున్నాం కదా అనుకుంటారు వాళ్ళు మన ప్రభుని చంపుతున్నప్పుడు వాళ్ళు దేవుని సేవ చేస్తున్నారు అనుకున్నారా లేదా యాజకులు వీడు దేవదూషణ చేస్తున్నాడు వీడు మనానికి పాత్ర అన్నారా పదహారులుందా యోహన్ సువార్త పదహార అధ్యాయము రెండవ వచనంలో చదవండి వారు ఆ చూడండి వారు మిమ్మల్ని సమాజ మందిరంలో వెలువేతురు ప్రభు చెప్పిన ప్రవచనం ఇది ఎప్పుడు నెరవేరుతుంది ఇది ఎప్పుడు నెరవేరాలి చెప్పండి ఎన్ని టైమ్స్ యుగ సమాప్తిలో వారు మిమ్మల్ని సమాజ మందిరం నుంచి వెలువేతురు ఎప్పుడు మిమ్మల్ని చంపు ప్రతి వాడు తాను దేవునికి సేవ చేస్తున్నాను అనుకున్నాను అనుకున్న కాలము వచ్చే చిన్నది రెండు వేల సంవత్సరాల క్రితము ఇప్పుడు మన టైంలో వచ్చిన్నది కదా జరుగుతూ ఉంది కదా కాబట్టి క్రైస్తవులను చంపే వాళ్ళందరూ దేవుని సేవ చేస్తున్నారు అనుకుంటారు మీరు ఎవరు వాళ్ళు మీకు తెలుసు మీకు విషయం బాగా అర్థం ఎందుకు చంపుతారు మనుషులు తెలుసా ఒక వ్యక్తి ఎందుకు చంపడానికి వస్తాడు వానికి వానిలో ఏదో ఉండాలి వాని హృదయంలో ఏదో ఉండాలి కదా వల్ల నాకు నష్టం కలగబోతుంది వీని వల్ల నాకు నష్టం కలిగింది వీడుంటే నా భవిష్యత్తు బాగుండదు అదొక రకమైన భయమే కదా వాడికి ఆ భయంలో చంపుతారు వాళ్ళు ఈ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు ఆ భయంతో వాళ్ళు చంపుతారు అందుకే ప్రవణ వాళ్ళ గురించి మీరు ఎట్లా పోరు పరలోకానికి పోయేవాడిని ఎట్టి పర్సెలు మీరు పోనీయారు అడ్డగిస్తూ ఉంటారు కాబట్టి అడ్డగించే వాడినే తర్వాత దేవుడు సరే దాని తర్వాత మనకు తెలిసి ఈ విషయాలు ఎందుకు జరుగుతున్నాయి కాబట్టి యోహాన్ సువార్త పదహారో అధ్యాయం రెండవ వర్షంలో చెప్పబడినట్లు చివరి కాలంలో ఇది నెరవేరుతుంది బాహాటంగా తర్వాత చివరిది తొమ్మిదవ వర్షంలో ప్రాణ గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో దర్డ్ పార్ట్ ఆఫ్ ద క్రీచర్స్ విచ్ అండ్ హ్యాడ్ లైఫ్ ఎవరుండే లైఫ్ ప్రభులో ఉండే జీవం ఆ జీవం పోయింది ఇప్పుడు ప్రభు విడిచిపెడితే ఆ జీవం నుంచి వెళ్ళిపోయింది కాబట్టి వాళ్ళంతా మరణించిన విషయాన్ని జ్ఞాపనిస్తుండే ఇది పాత నిబంధన పుస్తకంలోని హబకు గ్రంథంలో మనం చూసినాం చాలా కాలం క్రిందట హబకు గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వర్షంలో ఈ విషయాన్ని ప్రభు మనకు జ్ఞాపకం చేస్తారు చూడండి హబక్ గ్రంథము మొదటి అధ్యాయము పద్నాలుగవ వర్షంలో and makest men as the fishes of the sea have life there and make and makest men as the fishes of the sea as the creeping things that have no ruler over them kada okay. ipudu chadava telugulo habaku grantham modati adhyayam 14 vasanamlo elikalini chepalato nu elikalini chepalato nu praku purugulato nu praku purugulato nu neevu narulanu samanamuga chesithivi kada ఏలిక లేని అంటే బాగా తెలుసుకోండి ఏలిక అంటే రూలర్ లీడర్ వాళ్ళకి లీడర్ ఉండరు అని చెప్తున్నాడు ఏలిక లేని చూడండి చేపలకి లీడర్స్ ఉండరు ఎండ్ టైమ్స్ లో ఈ విషయం బాగా తెలుసుకోండి ఎందుకంటే నువ్వు నిజంగా మంచి రూలర్ అయితే మంచి కాపరి అయితే వాటికి మంచి తాజా ఆహారం తినిపిస్తావు మంచి పచ్చగా బయలు తీసుకెళ్తావు గొర్రెని వాటికి మంచి గడ్డి తినిపిస్తావు మంచి నీళ్లు దాపిస్తావు నువ్వు మంచి కాపరి కాకపోతే ఏం చేస్తావు వాటి గురించి పట్టించుకోవు అప్పుడు ఏం జరుగుతాయి గొర్రెలు వాటి ఇష్టం ఉన్నట్లు ఎక్కడ పడతావుతాయి కొంతసారి కొంతకాలం ఈ చర్చ అని కొంతకాలం ఆ చర్చనీ కొంతకాలం ఇక్కడని కొంతకాలం అక్కడని పరిగెత్తా ఉంటాయి పరిగెత్తి ఏం తింటున్నాయి అవి విషజలమే జీవజలం లేదు ఎక్కడ కూడా విషజలమే పనికిరాని ఆహారం అంతా చేస్తున్నాయి అవి పనికిరాని మనుషుల కల్పితంలో భూతంలో బోధ దయ్యంలో బోధ తట్టు ఆకర్షింపబడి అవన్నీ మరణిస్తున్నాయి జీవం లేనివి కాబట్టి ప్రభు ఏమంటున్నంటే ఏలిక లేని చేపలతో నరులను పోలుస్తున్నా అంటున్నాడంటే నరులు చేపలతో పోల్చబడినని చెప్తుంటే హబకు గ్రంథంలో మనం చూసిన చాలా సంవత్సరాల క్రితం అండ్ మేక్స్ మెన్ ఎస్ దిషస్ ఆఫ్ ద సీ విత్ తర్వాత క్రీపింగ్ థింగ్స్ అంటే ప్రాకు హడు అర్థం చేసుకోవాలా ప్రాకేడి ఏంది చెప్పండి సర్పములు అంటే భూమి మీద ప్రాకేడి అవి భూమి మీద ప్రాక్త ఉంటాయి కదా ప్రాకే వాటిని అన్నిటినీ కూడా మనుషులతో సమానంగా చేసేయండి ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి మనుషులలో చేప లాంటి మనుషులు ఉన్నారు ప్రాఖ్య లాంటి మనుషులు ఉన్నారు అంటే పాము లాగా తేల లాగా లాంటి మనుషులు కాబట్టి ప్రభు ఈ యొక్క వాక్యాన్ని జ్ఞాపనిస్తున్నాడు మూడవ గుంపు గురించి కదా ఆ సముద్రంలోని చేపలతో పోల్చండి కదా వాటిని ఏలిక లేని అంటే రూలర్ లేని చేపలతో పోల్చండి వాటిని కాబట్టి అవన్నీ మరణిస్తాయి వాటికి ఒకప్పుడు జీవం ఉండే ఇప్పుడు లేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుండే తొమ్మిదో వర్షంలో అండ్ దర్డ్ పార్ట్ ఆఫ్ ద షిప్స్ వర్ డెస్ట్రాయిడ్ మనం ముగిస్తున్నాము వాక్యాన్ని థర్డ్ పార్ట్ ఆఫ్ ద షిప్స్ వర్ డెస్ట్రాయిడ్ కాబట్టి షిప్ కి సంబంధించిన బోధి షిప్స్ దేనికి సంబంధించింది ఫార్టీ వన్ ఫార్టీ నంబర్స్ రూట్ వర్డ్ ఫార్టీ వన్ షిప్స్ అంటే ఏంది షిప్స్ అంటే అ సెయిలర్ అనేది ఒక పదం సెయిలర్ అంటే ఓడని నడిపించేవాడు ఓడని నడిపించి నావికుడు కాబట్టి నావి కూడా అసలు మీకు తెలుసు అసలు నావి ఎవరు ఏస్ ప్రభా అసలు నావికుడు కానీ ఇక్కడ నేను ఏసులో పక్షంగా ఉన్నా అనుకుంటున్న నావికుడు కాబట్టి ఇది సగం సత్యం సగం మా బద్దంలో ఉన్న వారికి సంబంధించింది దాని ఇంకొక మీనింగ్ ఏముందంటే వెసల్ అంటే చాలా పెద్ద షిప్ ఇది పెద్ద షిప్ అంటే వెసల్ అంటే పెద్ద షిప్ అది చిన్న షిప్ అంటే ఓడాంటే ఈ మనుషులు నడుచుకుంటారు అట్లా కూర్చొని పోతుంటారు వెసల్ అంటే అది చాలా పెద్ద మల్టీస్టోరీడ్ బిల్డింగ్ లాగా అంత పెద్దగా ఉంటాయి షిప్స్ అవి దాంట్లో అరలు అరలు ఉంటాయి ఫ్లోర్స్ ఉంటాయి ఫ్లోర్స్ ఉంటాయి అందులో అందులో పెద్ద పెద్ద లారీలు ఏరోప్లెయిన్స్ కూడా పడతాయి అంత పెద్ద ఉంటాయి ఆ షిప్స్ అవి అందులో ప్రపంచంలో నుంచి రకరకాల దేశాల నుంచి విలువగల వస్తువులు షిప్ అవుతూ ఉంటాయి మన దేశానుంచి అక్కడికి అక్కడి నుంచి ఇక్కడికి వస్తూ ఉంటాయి అవి షిప్స్ కాబట్టి ఇప్పుడు బాగా అర్థం తీసుకోండి షిప్స్ వర్ డెస్ట్రాయిడ్ అంటే సెయిలర్ నావికుడు అంటే మళ్ళీ గొప్ప కాబట్టి గొప్ప జనము సంపూర్ణంగా వాళ్ళు వాళ్ళ ప్రాణాన్ని కోల్పోయి వాళ్ళు పోగొట్టుకునే అన్ని వాళ్ళు పొందుకునే అన్ని పోగొట్టుకుంటారు ఫార్టీ a form of 4150 even anunde ante through the idea of plunging through the water annundi ante water lo munigi povadam anna vishayanni gyapakam chestundu ships ships ki inkoka meaning adi idea of plunging through the water ante mottamu si bu garbhamla samudra garbham loniki adi padave padutundi ani kuda ardam ships ships ani gorthe em avutadi a mountanesh ships ante nila meeda ai munigi pothey kada aa vishayanni adi gyapakam chestunnadu kaabati వీళ్ళందరూ దుఃఖంలో మునిగిపోతారు అన్న విషయాన్ని కాబట్టి ఫార్టీ వన్ ఫిఫ్టీ టు ప్లంజ్ తర్వాత ఏముందంటే ఈ ఫార్టీ వన్ ఫిఫ్టీలో ఇంకొక మీనింగ్ ఉంది దట్ ఈస్ టు లాండర్ క్లోదింగ్ లాండరీ తెలుసు కదా మీ అంటే ఏంది బట్టలు ఉతుకుతారు చాకలి చాకలిని లాండర్ అంటారు చాకలి వాణ్ని లాండర్ అంటారు లాండ్రీ అంటే ఉతికే బట్టలు ఉతికే స్థలాన్ని లాండరీ అంటారు అన్నాడు కాబట్టి షిప్ అంటే లాండరింగ్ క్లోత్ అని కూడా అంటే బట్టలు ఉతికే చాకలి తలము ఏమంటారు దాన్ని మీరు చాకిరేవుడు చాకిరేవుడు ఆ రీతి కూడా అర్థం లాండరింగ్ లాండర్ క్లోదింగ్ వాష్ అని ఉంది ఫార్టీ వన్ ఫిఫ్టీలో తర్వాత ఫార్టీ టు ఫిల్ స్పెసిఫిక్ స్పెషల్లీ ఫుల్ఫిల్ టైం కాలము ముగించే టైం అని అక్కడ ఇంకొక అర్థం ఫార్టీ వన్ ముగింపు అంటే కంప్లీట్ డెస్ట్ కదా చివరికి టైం ముగింపు అన్నట్టు అకంప్లీష్ ఫుల్ కమ్ తర్వాత ఫర్నిష్ ఫర్నిష్ అనేది చాలా బాగుంది ఇక్కడ పదం ఫర్నిష్ అంటే అలంకరించబడ మనం దేన్ని అలంకరిస్తారో మీకు తెలుసు నెస్ట్ అయినాకేమో అలంకరిస్తాం చెప్పండి నేను అలంకరిస్తాం బతుకున్నప్పుడు ఎవడు పులదండడు శవన్ అలంకరిస్తాం శవన్ అలంకరించి తీసుకుపోతారు అంటారు చాలా మంది సరిగా చూడలేదు కానీ చనిపోయినాక చూడలే చేస్తుంటారు కదా కదా ఇక్కడ జేమ్ స్ట్రాంగ్ అన్ని విషయాలు ఎంత దాచిపెట్టింటే ఆల్మోస్ట్ హండ్రెడ్ ఇయర్స్ క్రితం ఆయన డిక్షనరీలో చాలా క్లియర్ ఉంది కదా టు ప్లంజ్ లాండర్ క్లోదింగ్ అంటే ఉతుక్కోవడం బట్టలు ఉతుక్కోవడం అని లాండర్ క్లోదింగ్ అంటే నీ బట్టలు ఉతుక్కోవడం అని అర్థం షిప్స్ డెస్ట్ అయ్యే టైంలో బట్టలు ఉత్కుంటున్నారంటారు తర్వాత ఫుల్ఫిల్ టైమ్ కాలం సమీపం కావడం ముగించుకోవడం తన తర్వాత ఫర్నిష్ కాబట్టి ఇప్పుడు ఈ విషయాలు మనం చూస్తాం ప్రకటన గ్రంథము ఏడవ అధ్యాయము తొమ్మిదవ వర్షంలో ఈ వాషింగ్ సంబంధించింది బట్టలు అందరం ఉతుకోవాలి బట్టలు ఎవడు బట్టలు వాడు ఉతుకోవాలని ఉంది కదా ఆఫ్టర్ దిస్ ఐ బి అండ్ లో ఏ గ్రేట్ మౌంటైన్ విచ్ హ్యాడ్ విచ్ నో మ్యాన్ కోడ్ నంబర్ ఆఫ్ ఆల్ నేషన్స్ అండ్ కిండ్రెడ్స్ అండ్ పీపుల్ అండ్ టంగ్స్ స్టూడ్ బిఫోర్ ద్రోన్ And before the lamb, clothed with white robes and palms in their hands. Yeda vadhyayimu tamida vachnam. Yudhu tarvata, yudhu shudhaka, yudhu pati jenamolavarundi <laughs> yu, pati yamchalavarundi yu, ajalavarundi yu, ayyabhashal, antaravarundarundi yu, yudhu, yudhu, lequitpajalani, topa jenakamotamu tanavadhinu. వీళ్ళందరూ సాక్ష్యమిస్తున్నారు చివరికి ఇది ఇది ఏడవ బూర టైంలో జరుగుతుంది ఏడవ బూర ఊదినప్పుడు జరుగుతుంది ఈ విషయం అంటే లాస్ట్ అన్నట్టు ఇంకా మనం ఏడో బూర సమస్య బదులు ఎప్పుడు ధ్యానించలేదు ఎందుకంటే అది అందరు మరణించినాక ప్రభు సన్నిధికి గొప్ప జనం ఎట్లా వస్తారు ఆయన సన్నిధిలో ఏ రీతి ఉండబోతున్నారు ఇవన్నీ మనకు తెలుసు నేను మీకు ఎన్నిసార్లు క్లూస్ ఇచ్చినాను అందుకే అందుకే నేను ఎక్కువ అంత డీటెయిల్గా ఎప్పుడు ధ్యానం చేసేదాన్ని మీకు ఆల్రెడీ నేను చాలా క్లూ ఇచ్చాను ఏడవ బోర్కు సంబంధించిన విషయం ఏంటంటే అందరూ ప్రభు సన్నిధికి వస్తారు అప్పటికే పెండ్లి అయిపోతుంది పెండ్లి జరిగినాక పెండ్లీ పెండ్లి కుమార్తె ఒక క్రైస్తవ గుంపు ప్రభుతో పాటు ఉంటుంది గది తలుపులు వేపడనేసి మనం మత వార్త ఇరవై ఐదో నెలలు చూసినాం చాలాసార్లు బుద్ధి కన్యకలు బుద్ధి కన్యకలు బుద్ధి గల కన్యకలు లక్ష నలభై నాలుగు వేల మందితో పోల్చబడితే కన్యకలు గోపజనంతో పోల్చబడతారు బుద్ధిగల కన్యక దివిటిని చక్కపరచుకున్నప్పుడు పెళ్లి కుమారుడు రావడము ఐ మీన్ తీసుకొని గదిలోనికి గది తలుపులు వేయబడడం కాబట్టి లక్ష మందికే పెళ్లి కుమార్తె యోగ్యత ఉంటుంది అర్థమవుతుంది మీకు నేను ఈసారి ఈ విషయం చాలాసార్లు జ్ఞాపకం చేసేవాడు నేను లక్ష మందికి ఉన్న గుణగణాలు ఏం వారి నోట్లో ఏ అబద్ధం ఉండదు వారి మీద ఏ నింద ఉండదు నువ్వు చేసే తప్పులు నిన్ను నీ మీద నిందలు మోపుతూ ఉంటుంది వాడు దివరాత్రులు నీ మీద నేరాలు మోపుతుంటాడు దేవుని సన్నిధిలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంది అక్కడ వాక్యం దివరాత్రంలో మన సహోదరుల గురించి మన సహోదరుల మీద దేవుని ఎదుట నేరాలు మోపుతున్నాడు అంటే నువ్వు చేస్తున్నావు కదా తప్పులు లేకుంటే వాడు ఎట్టా నేరాలు మోపుతాడు అందుకు నీ జీవితంలో ఆశనాలు ఆగిపోతాయి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి నేను వేరే డిఫరెంట్ వాక్యం చెప్తున్నా ప్రవచనాత్మకంగా ధ్యాని ఇస్తాను మన వాక్యం మన జీవితంలో అద్భుతాలు ఎందుకు జరగవు మన జీవితంలో రావాల్సిన మేలు ఎందుకు జరగా మన జీవితంలో రావాల్సిన ఆశనాలు ఎందుకు ఆగిపోతాయి అంటే నీ మీద నేరాలు మోపుతున్నాడు దేవుడు అంటాడు పోత్ సైతానా అంటాడు ఎందుకు నేరాలు మోపుతున్నట్టే నువ్వు నిజంగా తప్పు చేస్తున్నట్లే కదా క్రైస్తవ జీవితం మీద వాడు ఎందుకు దేవతలు నేరాలు మోపుతున్నాడు క్రైస్తవాలు అట్లా తప్పుగా నువ్వు సంపూర్ణంగా సత్యంలో జీవించి నీ నోట్లో ఎటువంటి అబద్ధం లేకుండా అంటే నువ్వు ఎటువంటి అభవిత ఈ లోకాతీతమైన జీవితంలో జీవించకుండా లోకాన్ని కట్టుబడి జీవించడం అబద్ధమైన జీవితం ఈ వాక్యాలకి విరుద్ధంగా జీవించడం అబద్ధమైన జీవితం దాని తర్వాత నువ్వు చేసే ప్రతి అపవిత్రమైన జీవ విధానము ఇవన్నీ నీ మీద నేరాలు మోపుతా ఉంటుంది ఆదివారమే నువ్వు పరిశుభంగా అనిపిస్తావు సోమవారం నుంచి శనివారం వరకు వాడి నేరాలు మోపుతనే ఉంటుంది ఒక టూ అవర్స్ నువ్వు వాడికి ఫ్రీడమ్ ఇస్తున్నావు వాడికి వాడికి రెస్ట్ ఇస్తున్నా జస్ట్ టూ అవర్సే రెస్ట్ ఇస్తావా వాడికి శాశ్వతంగా రెస్ట్ ఇవ్వాలా లేదు నీ మీద నేరాలు మోపలేకుండా వాడికి అవకాశం ఇవ్వాలంటే నిన్ను నువ్వు రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాలా ప్రతిరోజు క్లీన్ చేసుకోవాలి పరిశీలించుకోవాలి ప్రభు నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు నేను ఇంకా ఏమైనా తప్పు చేస్తాను ఎక్కడ తప్పు చేస్తున్నావు సంపూర్ణంగా కావాలి ఎట్లా అయితే లేకపోతే సంపూర్ణ అవ్వటం సాగిపోదామని ఎందుకు చెప్పి హెచ్చరించి నేరాలు రానియకుండా క్లీన్ చేసుకుంటూ ఉండాలా ఇవ్వందికి బలి అర్పించండి ప్రతిరోజు వాళ్ళ పిల్లల గురించి ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పాపాలు చేస్తున్నారో వాళ్ళు ఎక్కడ తప్పులు చేస్తున్నారో అనేసి వాళ్ళకి పాపాలు కప్పిపుచ్చుకొని లాగా బలి అర్పిస్తూ ఉంటాయి ప్రతిరోజు అనుదిన అర్పించింది బలిని కానీ ఏ స్ప్రవ రక్తం తప్ప ఏ రక్తం కూడా మన పాపంలోని కడగదు కాబట్టి వీళ్ళందరు ఎవరు అంటే ఇక్కడ చూడండి పదమూడవ వచనం పెద్దలలో ఒకడు తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరు ఎవరు ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను అప్పుడు యోహాను భక్తుడు అంటున్నాడు అందుకు నేను అయ్యా నీకే తెలియనగా అతడు ఇలాగూ నాతో చెప్పాను చూడండి ఈ విషయం మీకు ఎన్నిసార్లు నేను చెప్పిన ఈ క్లూస్ చాలా కష్టం అర్థం బైబిల్లో ఆల్రెడీ పెద్దలు ఉన్నారు అక్కడ ఎవరు ఈ పెద్దలు ఈయన ఈయన ఒకడు కదా పన్నెండు మంది యోహాను భక్తుడు పన్నెండు మందిలో ఒకడు కదా అంటే మళ్ళీ పెద్దలు ఎవరు వీళ్ళు పాత నిబంధకాలకు భక్తులు చాలా మంది ఉన్నారు ఏలియా ఎలిషా మోషే వీళ్ళందరూ చాలా మంది ఉన్నారు భక్తులు వీళ్ళందరూ ఆయన సజిలో ఏం చేస్తున్నారు అనేటిది అక్కడ వాళ్ళు ఏదో పనులు చేస్తున్నారు అక్కడ ఏదో పనులు చేస్తున్నారు అది నేను నేను ఎప్పుడు చెప్పాను ఎందుకంటే మళ్ళీ హిస్టరీ అయిపోతుంది మన పరిస్థితి హిస్టరీలో ఉండొద్దు మనం మనం ముందుకు వెళ్ళిపోతున్నదా అయితా అక్కడ వాళ్ళకి ఏదో పనులు ఉంటాయి వాళ్ళు డిస్కస్ చేస్తూ ఉంటారు తర్వాత ప్రతి దేశం మీద వాళ్ళకి అధికారం అనుగ్రహించబడింది ఎందుకంటే ఆయన రాజ్యం పరి మీరంతా ఆయన పక్షంగా రాజ్యం పరిపాలిస్తున్నది వాక్యం ఈ గొప్ప పెద్దలందరూ ఏం చేస్తుంటారంటే ఇండియా మీద కొంతమందికి దేవుడు అథారిటీ ఇస్తాడు యునైటెడ్ స్టేట్స్ మీద మరి కొందరికి అథారిటీ ఇస్తాడు అట్లా ప్రపంచం దేశాల మీద అథారిటీ ఇస్తే వాళ్ళు వాళ్ళు డిసైడ్ చేస్తారు దేవుని ఆజే ప్రకారంగా ఎవని మినిస్టర్ని పెట్టాలా ఎవరిని ప్రైమినిస్టర్ని పెట్టాలా ఎవరిని తీసుకుడేలా అది వాళ్ళ ప్లాన్స్ నేనంత డీటెయిల్గా మీకు చూపించాను ఎందుకంటే అది హిస్టారికల్ అవి మొత్తం ఎక్కడ వాక్యం అది ఇంపార్టెంట్ గానే కాదు మనకి ఆయన ఎందుకు వాళ్ళు ఎందుకు అట్లా డిసైడ్స్ చేసుకుంటారంటే ఒక క్లూ ఉంది ఏంటంటే తన బిడ్డల గురించి క్రైస్తవుల గురించి వాళ్ళు అట్లాంటి డెసిషన్స్ తీసుకుంటారు క్రైస్తవులు ఏ రీతిగా వాళ్ళ జీవితాలను ఎట్లా కాపాడా కాపాడాలా వారిని ఎట్లా వారి సేవ జీవితాన్ని ఎట్లా కొనసాగింపజేయాలా దాని కొరకు వాళ్ళు ప్రయాసపడతా ఉంటారు కానీ ఈ విషయాలు మీరు బాగా తీసుకోవాలి వాళ్ళు ఎవరైనా పెట్టని ఈ ప్రవేశం మట్టుకు నెరవేరాల్సిందే అవి ఆగవు ఇప్పుడు ట్రంప్ని ప్రెసిడెంట్ లాగా పెట్టాలా లేదా అనేది నువ్వు నేనుగా ఎలక్షన్ చేసుకొని గెలిచేది గెలిపేది గెలిపించేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు అక్కడ అది విధానం వాళ్ళకి పనులు అవి నేను డీటెయిల్గా ఇప్పుడు నేను చూపించాను బట్ దానికి సంబంధించిన చాలా ఉన్నాయి వాక్యాలు ఆ వాక్యాల పోతే మీరు ఎట్టే వెళ్ళిపోతారు నేను ఎట్టే వెళ్ళిపోతాను నాకు అవకాశం నాకు ఇష్టం లేదు అది మనం ఇక్కడే ఉందాం ఈ ప్రవేశ సంబంధించిన వాక్యాలనే మనం ఉండాలి మీకు ఓపిక ఉంటే మీకు ఆసక్తి ఉంటే అవి వెతుక్కోండి మీరు మీరు రాజుల గ్రంథంలో చూడండి ఆ మీటింగ్స్ ఉంటాయి పరలోకంలో రాజుల గ్రంథాల చూస్తాము దాని తర్వాత ఏషియా గ్రంథంలో చూస్తాము ఏహెచ్కల్ గ్రంథంలో చూస్తాము స్టెఫెన్ కూడా చూస్తాడు ఆ మీటింగ్ చనిపోకముందు స్టెఫెన్ కనిపిస్తాడు మీటింగ్ ఉంటుంది కౌన్సిల్స్ ఉంటాయి చూస్తాడు అక్కడ దేవుడు తన దూతలు గొప్ప గొప్ప భక్తులు అందరు అక్కడ ఇక్కడ కూడా చూస్తున్నాము ఒక పెద్దలు చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళందరు కూర్చోడు అక్కడ మీటింగ్స్ కాబట్టి మనం వాక్యం అక్కడ ఎందుకంటే వాళ్ళ గురించి తెలుసుకొని ఏం లాభం నీకు ఏ రీతిగా నీ రాక్షణ సువార్త సందేశానికి పనికి అవి ఒకటే క్లూ ఏంటంటే ఒక దిన మనం కూడా వాళ్ళతో పాటు మంచిగుంది తినడానికి కానీ అక్కడ కూర్చోాలంటే ఇక్కడ ఏం చేయాలా అది దాని గురించి మనం ప్రయాసపడతాం అక్కడ వైపు కూర్చుంటాం కరెక్టే కూర్చోడమే కాదు మనం ఆయన సన్నిధికి పోవాలా ఆయన చెంతకి పోవాలా ఆయన కౌగలించుకోవాలా అది నీ ఆశ ఉండాలా అది చాలా మందికి ఉంటుంది ఆశ అట్లా పర్లోకం పోవాలా అంటారు చాలా మంది కరెక్టే కానీ ప్రభు చెంతకు పోవాలా ప్రభుని హత్తుక్కోవాలా అన్న ఆశ ఎవరికి మనకు ఉండాలా అటువంటి ఆశ వన్ స్టెప్ ముందుండాలా మనం సేవా జీవితంలో ఆ ఆ వాక్యం మనల్ని జ్ఞాపకం చేస్తుంది వీళ్ళందరూ ఎవరు అన్నప్పుడు ఆ పెద్దల్లో అతనే చెప్తున్నాడు అతడు ఇలాగు నాతో చెప్పాను వీరు మహాశ్రమలు అంత ఇంత కాదు మహాశ్రమల నుండి వచ్చినవారు మహాశ్రమలు అనుభవించి వచ్చినవారు తర్వాత ఎట్లా వచ్చిందో చూడండి గొర్రపీల రక్తంలో తమ వస్త్రములను ఉదుక్కొని వాటిని తెలుపు చేసుకునేరి మహాశ్రమలలో మహాశ్రమలు అంటే ప్రాణంభోనంత కదా అటువంటి శ్రమ అంత లేదు ఇక మీదటి ఉండదు అటువంటి శ్రమలో వాళ్ళ వస్త్రాలు ఉతుక్కొని అంటే ఎక్కడ ఒత్తుకున్నారు గొర్రఫలి రక్తంలో అంతకుముందు ఒత్తుకోలేదన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది వాక్యం మరణించే టైంకి వాళ్ళు సంపూర్ణంగా వాళ్ళ జీవితాలు ప్రభువు సమర్పిస్తుంటారు మరణిస్తున్నారు అటువంటి అనుభవం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ ఒక పెద్ద వ్యక్తి సాక్ష్యమిస్తుండే వీళ్ళ గురించి యోహాను భక్తునికి తెలుస్తలేదు ఇది ఓరేడు వ్యూహాను భక్తులు తెలవదు భవిష్యత్ జరగబోతుందని ఆయన దర్శనం చూస్తుండే అంతే కానీ ఒక పెద్ద వ్యక్తి చెప్తుండే మనిషి ఇది దీనికి సంబంధించింది గొరఫిలి రక్తంలో అసలు గొరపిల్ అంటే మీకు తెలుసు ఏస్టో రక్తం ఏస్టో రక్తంలో కడగబడ్డ వాళ్ళు వీళ్ళందరూ ఎప్పుడు హతసాక్షులు ఇందా అవి చూసిన మనం కదా హతసాక్షుల రక్తం సంబంధించిన విషయం కొంచెం వాక్యాన్ని క్లోజ్ చేస్తున్నాం మనం సమయము ముగింపు అనేది ఫుల్ఫిల్ టైం అదొక చివరి లుకస్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై మూడు నాలుగు వర్షాల ఆల్మోస్ట్ అయినట్టే మన వాక్యం ఫర్నిష్ ఒకటి ఉంది ఆ ఫర్నిష్ అయిపోతుంది అలంకరించడం అనేది ఈ రెండు చూసుకుంటే రెండవ బోరకు సంబంధించిన విషయాలు అయిపోతాయి మనకి కాబట్టి ఫుల్ఫిల్ టైం లుకస్ వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వర్షాలలో ఈ టైంకి సంబంధించి చూస్తున్నాం ఆ దినములలో గర్భిణులకు పాలిచ్చే వారికి శ్రమ భూమి మీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును అది వారి కత్తి చేత కూలుదురు తర్వాత చెరపట్టబడిన వారై సమస్తమైన అన్య జనముల మధ్యకు పోదురు ఎన్ని దశలు చూడండి ఈ ఎట్లుంటాయి అనేది ఆ టైము వీళ్ళందరూ మరణించే టైం అంటే ఆరవ బుర ముగింపు ఆరవ బుర ముగింపు వరకు ఇది ఎట్లుంటది అనేది రెండో బుర్రలే చెప్తున్నాడు రెండో బుర ఊదినప్పుడు జరిగే పరిస్థితి ఏంటంటే ఇటువంటి శ్రమ మీరు పొందబోతున్నారు ఎప్పుడు ఆరవ బుర ముగింపుకి ఇట్లుంటది అని చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడు చూడండి ఇప్పుడు అండ్ దే షెల్ ఫాల్ గొప్ప మహాశ్రమ దాని తర్వాత ఆదర్యంలో గర్భిణులకును పాలిచ్చు వారికి శ్రమ భూమి మీద చూడండి ఈ విషయం బాగా దేశ భూమి మీద మిక్కిలి ఇబ్బంది చాలా కష్టతరంగా మీకు ఈ విషయాన్ని చెప్పాలా మళ్ళా ఎకనామిక్ క్రైసిస్ స్టార్ట్ అవుతుంది ఆర్థిక స్థితి పతనం స్టార్ట్ అయింది ప్రపంచంలో కాబట్టి ఆ సైకిల్ అట్లా కొట్టుకోవాలి మొత్తం యూరోప్ లో ఈసారి కూడా యూరోప్ లో స్టార్ట్ అయింది జర్మనీలో స్టార్ట్ అయింది అక్కడ నుంచి మొత్తం దిగుతుంది అప్పుడు మనకు లాస్ట్ టైం చూపించినప్పుడు టూ థౌసండ్ ఎయిట్లో ఐర్లాండ్లో స్టార్ట్ అయింది ఐర్లాండ్ నుంచి చూపించింది ఇవ్వడానికి ఐర్లాండ్ నుంచి మొత్తం కొట్టుకుంటూ వచ్చింది అది అట్లా వచ్చి మన దేశాన్ని కూడా కొంత షేక్ చేసిపోయింది కానీ మనం అంతా సఫర్ కాలేదు ఈసారి మట్టుకు ఉంటుంది ఆ సఫరింగ్ ఎందుకంటే ప్రవచనాల నెరవేర్ టైంలో ఈ ఫిజికల్ ఎయర్లో నెరవేర్తాయి ఈ విషయం బాగా అర్థం చేసుకోండి ఫిజికల్ ఎయర్ లో కూడా ఇవన్నీ నెరవేరుతున్నాయి మనం దాన్ని రిజెక్ట్ చేస్తలేం కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే స్పిరిచువల్ ఇయర్లో నెరవేరడం ఎందుకంటే నీ స్పిట్ పోతే నీకు లాభం ఫిజికల్ లో నెరవేరు దీని మీద వచ్చి బాంబు పడుతుంది రక్షణ పుజంన మనం అందరం దేవుని సన్నిధిలో ఉంటాం కాబట్టి ఈ శరణాన్ని నష్టం చేసేవాడి గురించి మనం భయపడం ఆత్మని చంపేవాడి గురించి మనం భయపడతాం ఎవరు చంపుతారు ఆత్మని రవ్వే కాబట్టి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఇప్పుడు చూడండి ఈ వాక్యం ఇరవై వచనంలో అండ్ దే ల్ ఫాల్ బై దిడ్ ఆఫ్ ద సోడ్ కత్తి వారు కూలు ఫస్ట్ ది కదా దాని తర్వాత చెరపట్టబడిపోతారు అంటే వాళ్ళందరినీ బంధించుకొని పోతారు జక్రగ్రహణాలలో చూసినాం మనం గుర్రాలు రథాలు బంధించబడిపోవడం తర్వాత ఇప్పుడు చూడండి ఎరుసలేము ఎరుసలేమైన పదం లేదా ఇప్పుడు అర్థం చేసుకున్నారా అని అన్యజనుల చేత తొక్కబడును అది సంపూర్ణం ఫుల్ఫిల్ టైం అంటున్నాను కదా కాలము సంపూర్ణం గురించి మనం చూస్తున్నాం లాస్ట్ కు వచ్చింది ప్రవచనం ఇంకా నెరవేరే టైము ఎరుసలేము అన్యజనుల చేత తొక్కబడును ఇది మనము ఈ రోజు ఏం చూస్తామంటే నాన్ అరబ్జు ఎరుసలేము పట్టణాలలో ఉన్నారు కదా ఇప్పుడు అట్లా చెప్తారు ఈ ప్రవచనం నెరవేరు కాబట్టి ఇంకా ఎన్ టైమ్స్ మనం ఉన్నామని చెప్తారు చాలా మంది కానీ దానికి సంబంధించిన కానే కాదు ఈ వాక్యం మనకు తెలుసు ఎరుశలేం అంటే దేనికి సంబంధించి ఎరుశులేం అంటే గొప్ప జనం సంబంధించింది తర్వాత ఎవరు వీళ్ళు తొక్కేవాళ్ళు అన్యులు అన్యజనము ఎవరు అంటే భక్తిహీనతలో ఉన్నవారు అన్యజనులు కాబట్టి మొదటి రెండు గుంపులు భక్తిహీనులు వాళ్ళు వాళ్ళు అన్యజనులుగా మారి ఎరుశలేం మీద వాళ్ళు తొక్కుతున్నారు వాళ్ళ ప్రతాపం చెప్పిస్తున్నారు గుర్రాల గురించి మనం గనించడం అదే కదా అవి తొక్కుతాయని విషయం మనం కాబట్టి అన్ని చేత తొక్కబడుతున్నారు అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది ఎప్పుడు ఈ షిప్స్ కి సంబంధించిన బోధయితే కంప్లీట్ గా డిస్ట్రాయ్ కదా షిప్స్ కాబట్టి కంప్లీట్ గా వీళ్ళు త్రొక్కబడతారు అన్న విషయాన్ని జ్ఞాపం చేస్తున్నాడు తర్వాత అనేక ప్రాంత అనేక దేశాలకి వీళ్ళు చెరకొట్టబడబోతున్నది ప్రపంచం నెరవేరేది అనేది ప్రవచనం చూపిస్తున్నాను మనకి లాస్ట్ పాయింట్ ఇంకా నేను వాక్యాన్ని ముగిస్తున్నా ఫార్టీ వన్ స్ట్రాంగ్ నంబర్స్ ఫార్టీ వన్ థర్టీలో అలంకరించబడడం ఫర్నిష్డ్ అంటే సమకూర్చడం లేక ఫర్నిష్డ్ అంటే జమ చేయడం లేక పొందుపరచడం ఇన్ని పదాలు ఉంటాయి ఫర్నిష్ మీనింగ్ ఫర్నిష్డ్ విత్ గూడ్స్ అంటే అన్ని వస్తువులు ఇప్పుడు మనము మంత్ బిగినింగ్ లో అవన్నీ తెచ్చుకుంటాం ఏంది సరుకులు గ్రాసరీస్ అంటారు ఇంగ్లీష్లో మీరు ఏమంటారు సౌదాలు అంటారు మన భాషలో సౌదాలు సమకూర్చుకోవడం అంటే ఇంగ్లీష్లో ఏంటంటే ఫర్నిషింగ్ ద గూడ్స్ అంటాం ఇంగ్లీష్లో గూడ్స్ ఆర్ ఫర్నిష్డ్ అంటాం అంటే సౌదాలు తెచ్చిపెట్టుకోవడం సమకూర్చుకోవడం అని అర్థం కాబట్టి ఇక్కడ ఈ వాక్యం ఏం జ్ఞాపకం చేస్తుంది అంటే ఈ ఈ వచనము ఫర్నిష్డ్ ఎక్కడ సౌదాలు సమకూర్చుకుంటున్నాం తర్వాత ఫర్నిష్ అనే పదము ఇంగ్లీష్ లో ఉంటుంది ఫంక్షన్ స్కి ఈ మనకు పార్టీలు చేసుకున్నప్పుడు ఏవర్ని ఆహ్వానిస్తాం బంధువులని గెస్ట్ అంటాం ఇంగ్లీష్ లో గెస్ట్లని సమకూర్స్తామంటాం కదా ఫర్నిష్డ్ విత్ గెస్ట్ అంటాం ఇంగ్లీష్ లో చూడండి మత వార్త ఇరవై అధ్యాయము తొమ్మిదవ వచనం తొమ్మిది పది వర్షాలలో ఈ ఫర్నిష్డ్ విత్ గెస్ట్ అనే ఉంది పదం అక్కడ వచనం వచనంలో మన ప్రభు ఈ విషయాన్ని జ్ఞాపక చేస్తుంటే పెండ్లి మీదకు సంబంధించింది ఇది గనుక చూడండి మీరు పెళ్లి రాలేదు చాలా మంది వెలుస్తే కాబట్టి ఇప్పుడు ఏం చేయమంటున్నాడు రాజమార్గం నాకు పోయి మీకు కనబడిన వారిని అందరినీ పెళ్లి విందుకు పిలువడని తన దాసులు ఈ దాసులు చూడ ఏ విషయం బాగా అర్థం దాసులు అన్నప్పుడు లక్ష మంది ఎప్పుడైనా ఇప్పుడు మనము గోధుమలు గురుగులకు సంబంధించిన ఉపమానం చూసినప్పుడు చూసినాం గోధుమలు గురుగులు గోధుమలు అంటేమో రక్షింపబడ్డవారు అని గురుగులు అంటే భక్తిహీనులకు సంబంధించింది అయితే అయ్యా మేము గోదమల చలితినవి కదా అని దాసులచి వచ్చి చెప్తున్నారు అంటే దాసులు అంటే లక్ష నలభై నాలుగు వేల వాళ్ళకు తప్ప ఎవరికి కనిపించావు గోధుమలు గురుగులు నీవు ఈ అర్థం చేసుకోవాలా ఈ వాక్యం ప్రకారంగా నీకు ఎవరు గోధుమలు ఎవరు గురువులు నీకు కనిపించకపోతే నువ్వు ఆ గుంపులో లేవు ఏది ఏ గుంపులో లక్ష నలభై లేవు నువ్వు ఈ విషయం అర్థ చేసుకోవాలా ఎవరు గోధుమలు ఎవరు గురుములు గోధుమలు అంటే గొప్ప గురుగులు అంటే అవి మూల తుప్పాలి అవి పనికిరాని విత్తనాలు అవి అవి సర్పంలో సాదృశ్యం అన్నట్టు కాబట్టి సర్పములు తేళ్ళు ఎవడు వాడు దుష్టుడు చి రాత్రి చల్లిపోయినని చెప్తాడు ప్రభు కదా కాబట్టి సైతాను వాని అనుచరులను కూడా పెట్టుకున్నాడు ఎక్కడ పెట్టుకున్నాడు పొలంలో ఏంది పొలము దేవుని రాజ్యం సేవా పొలం క్రైస్తవ జీవితంలో ఆ రీతిగా ఉందని కాబట్టి ఇప్పుడు చేయమంటుంది చూడండి ఆయన గొరపిల్ల విందుకు పిలిస్తే ఎవరు రాకపోతే ఏం జరిగింది ఎవరు రారు గొప్ప రారు గొప్పజనం రారు అందుకే గొప్ప జనం ఎప్పుడొస్తారంటే ఇక్కడ ఉంది ఈ వాక్యం ఆ దాసులు రాజమార్గంలోకి పోయి చెడ్డవారి మంచివారి తమకు కనవనే వారిని అందరినీ పోగు చేసిరి గనుక విందుకు వచ్చిన వారితో పెళ్లి పెళ్లి చాలా నిండె నువ్వు ఫర్నిష్డ్ విత్ గెస్ట్ నిండడం అని అర్థం ఫర్నిషింగ్ అంటే ఒక రీతిగా నిండడం అని కూడా అర్థం కాబట్టి ఫర్నిష్డ్ విత్ గెస్ట్ కాబట్టి ఇది ఆశ్చర్యం ఏంటంటే మీరు చూస్తారు పెళ్లి విందుకు ఎవరు గెస్ట్ వస్తారు నువ్వు గెస్ట్ లాగా పోతున్నావా పెళ్లికి పెళ్లి కుమార్తె లాగా పోతున్నావా ఇది నేను ఎన్నిసార్లు మీకు వెస్ట్ ఇచ్చిన చాలా సంవత్సరాల క్రితం నువ్వు పెళ్లి కుమార్తెవా గెస్ట్వా పెళ్లికి కానీ ఇక్కడ ఉన్నారు కొంతమంది గెస్టు లాగా కూడా పోతున్నారు పెళ్లికి ఎవరు గెస్ట్లు అవకాశం పోగొట్టుకుంటారు పెళ్లి కుమార్తె లాగా పెళ్లి కుమార్తెనే ఎవరితేగా ఆయనకి భార్యనే ఎప్పుడు భార్య వస్తారు చివరికి గెస్ట్కి గెస్ట్ ఎందుకు వస్తాడు తినడానికి వస్తాడు కదా పెళ్లి కుమార్తె లోపలికి గది తలుపులు వేయబడ్డాక వీరు బయటనే ఉంటారు పెళ్లి కుమార్ బుద్ధి లేని పెళ్లికి యోగ్యత ఉంది కానీ బుద్ధి లేదు కాబట్టి వాళ్ళ యోగ్యత ఓట్టుకున్నారు అవి నేను ఇంత డీటెయిల్ గా చెప్పాను మీకు నేను వాళ్ళ దివిటీలు ఆరిపోయినా ఎందుకంటే వాళ్ళ సత్యం లేదు వాళ్ళ దగ్గర నూనె లేదు సత్యం లేదు వాళ్ళకి సత్యం తెలియదు వాక్యం ఆచారబద్ధంగా జీవించారు వాళ్ళు కానీ కన్యాకలాగానే ఉన్నారు కానీ వాళ్ళలో సత్యం లేదు కాబట్టి వాళ్ళు ప్రభులు గుర్తించలేకపోయినారు వచ్చే టైంకి నిద్రపోయారు ఆయన వచ్చినాక అప్పుడు మేలుకుంటే ఏ లాభం మత్తుగా ఉన్నారనే శూన్యాల గురించి మనం ధరించడం ఆమె మత్తుగా ఉండి పండుకొంది ఆయన వచ్చి తలుపు కొడుతున్నా నిద్రలేని స్థితిలో ఉంది ఆయన వెయిట్ చేసి కొట్టి కొట్టి కొట్టి తలుపు వెళ్ళిపోయిపోయిపోయిపోయిపోయినట్లు మనం చూస్తాం దాని తర్వాత ఆమె అప్పుడు మేలుకొని ఆయన వెళ్ళిపోయాక పోయి తలుపు తెరించి బయట చూసి ఎక్కడుంటాడు ప్రభు తన ప్రియుడు ఉండడు అప్పుడు సంత పోతే షావుకారులు ఆయన పట్టుకొని కొడతారు గొప్ప జనం అందరూ అంటే కొంచెం కష్టాలు తెలంగాణ భాషలో చెప్పాలంటే గొప్ప ఆయన కొరకు అప్పుడు వెతుకుతారు అప్పుడు పోయి వెతుకుతే ఎక్కడ దొరుకుతారు ఆయన సామెతం దీపం ఉండగానే చల్ల చక్కబరచంటారు కదా ఆయన కనిపించినప్పుడు పట్టుకోకుండా ఆయన కనిపించినప్పుడు పరిగెత్తా అది గొప్ప జనం బుద్ధి లేనితనం అంటే అది అర్థం అర్థమవుతుందా కాబట్టి ఇప్పుడు చూడండి గెస్ట్ 345 ఫార్టీ ఫైవ్ జేమ్ సాంగ్ నంబర్స్ ఫ్రమ్ త్రీ అండ్ టూ గెస్ట్స్ అంటే అర్థం ఏంటంటే టు రిక్లైన్ అని రిక్లైన్ అంటే ఏంటంటే మన ఇండ్ల పాత కాలం ఉండేది ఈజీ చైర్స్ అంటారు చూసినరా ఇంత పొడుగుంటుంది ఆ చైర్ ఇట్లా కూర్చొని ఇట్లా ఎల్లెల్లా సగం పండుకుంటారు అన్నట్టు నవార్లాగుండి ఉంటుంది అది ఇట్లా ఊగుతూ ఉంటుంది చైర్ ఈజీ చైర్ అంటారు ఈజీ చైర్లో పండుకుంటే ఎట్లుంటుంది దాన్ని రిక్లైనింగ్ అంటారు అన్నట్టు అట్లా గెస్ట్లు అంటే అట్లా ఉంటారు అర్థం అంటే అట్లా పండుగలు అర్థం అలా వండుకున్న ఇద్దరు కూడా కదా నా దగ్గర మంచి ఈజీ చైర్ ఉండే అది ఎంత కష్టపడేదాన్ని అది మా తాత కాలం నుంచి వస్తుండే అది చాలా స్ట్రాంగ్ ఉండే కానీ అది ఇరిగిపోయింది ఇరిగిపోతే ఒక వెల్డింగ్ షాప్ వాడికి ఇస్తే వాడు ఎంతకాలంకి చేయడవాడు ఎన్నెన్నో ఒకసారి పోయి బాగా తిడితే అప్పుడు రిపేర్ చేసి దాన్ని వెల్డింగ్ వెల్డింగ్ అంత చేసి ఇచ్చింది కానీ నేను నేను మంచిగైనాకే వాడుకోలేకపోయినా దాన్ని దాన్ని అమ్మేషాడు మా తమ్ముడు అది నిషనిలాగుండే నాకు మా తాతల కాలం నుంచి ఈజీ చైర్ అనేసి కానీ నా ఈజీ చీర్లో పండుకోలేకపోయినా నేను చివరికి చెప్తున్నా నేను అవసరం లేదు కదా మనకి మనం పండుకునే వాళ్ళం మనం మెల్కొని ఉండాలి ఎల్లప్పుడు టు రిక్లైన్ తర్వాత ఇక్కడ ఏముందంటే ఆశ్చర్యంగా ఉంది వాక్యం చూడండి టు రిక్లైన్ యాజ్ అ కార్ప్స్ అని ఉంది మనం ధ్యానించడం ఇది కొన్ని నెలల క్రితం టు రిక్లైన్ యాజ్ అ కార్ప్ కార్ప్స్ అంటే ఏం తెలుసా శవము సిఎస్ఈ అంటే శవం అంటే చచ్చినోట్ లాగానే పండుకుంటారు అని అర్థం దాని అర్థం అది గెస్ట్ అనేవాడు గెస్ట్ వస్తే వాడు చచ్చినోట్ లాగానే వండుకుంటాడు అని చెప్తుండడు దాని తర్వాత ఎక్కడ పండుకుంటాడు అంటే అట్ అ మీల్ అని మీకు తెలుస్తుందా మీ దగ్గర ఉంది నంబర్స్ అవి జేమ్స్ ఆ లేవు కదా మళ్ళీ కరెక్ట్గా చెప్తున్నా లేదా మీకు ఎట్లా తెలుసు మీరు చెక్ చేస్తే కదా తెలిసేది నేను అబద్ధం చెప్తున్నా కాదా అనేది ఇక్కడ చాలా క్లియర్గా ఉంది ట్వంటీ సెవెన్ ఫార్టీ నైన్ అంటే టు రిక్లైన్ యాజ్ అార్ మీల్ అంటే తెలుసు మీక్ మీల్స్ గెస్ట్లు పెళ్లికి గెస్ట్లు వచ్చి ఏం చేస్తారు తింటారు కదా కాబట్టి వీళ్ళు ఎట్లున్నారంట కాప్స్ లాగున్నారంట అంటే చచ్చినోళ్ళు లాగా ఉన్నారంట తినడానికి బాగుందా వినడానికి నేను గొప్పజనం గురించి కించపరుస్తలేను ఎందుకంటే వాళ్ళ గురించి మనము హేళన చెయ్యొద్దు ఎందుకంటే ప్రభు హృదయం వాళ్ళ మీద ఉంది కదా చూసినప్పుడు ఎందుకు ఏడ్చున్నాయ్ గొప్పజనం చూస్తే హీ వాజ్ మూడ్ విత్ కంపాషన్ అంట ఎన్నిసార్లు వాక్యం వాళ్ళని చూసినప్పుడు అంతా ఎంత జాలి కలిగిన వాళ్ళ పట్ల జాలితో దయతో వీళ్ళు మూర్చిల్లిపోతారేమో మార్గంలో వీరికి ఏమైనా తినిపిచ్చి పంపించము అన్న అంత జాలి గలవాడు అంత కంపాషన్ గలవాడు దేవుడు కాబట్టి గొప్ప జగన్ కించపరచలే వారి గుణ వారి వారిని ఈ విధంగా అది పోలుస్తుంది వాక్యం నువ్వు పెళ్లి కుమార్తె లాగా పోయి ఒక గెస్టు లాగా చివరికి వస్తావు ఆ పెళ్లికి బుద్ధులేని కన్యకలు చివరికి షౌకర్లు తన్నులు తింటారు శ్రమపడి అప్పుడు సత్యాన్ని తెలుసుకుంటే అంత వేస్ట్ అయిపోయాయి జీవితం ప్రభుకొరికి ఎక్కడ జీవించగలిగిందో సాక్ష్యం ఎండ్ టైమ్స్ తో హత సాక్షులు అవుతున్నారు అందరు అందరూ ప్రభు చింతకు వస్తారు అప్పుడు అన్న విషయాన్ని కాబట్టి లక్ష మంది గొప్ప జనానికి లక్ష ఇది పెళ్లి కుమార్తెకి సాదృశ్యం గెస్ట్లు గొప్ప జనానికి ఆ పాయింట్స్ తో మనం ముగించుకుంటాం కాబట్టి ఈ యొక్క గ్రేట్ మౌంటైన్ బబులోనికి సాదృశ్యం చర్చ్కి సాదృశ్యం లేక మతపరమైన క్రైస్తవ సాదృశ్యం తర్వాత సాల్ట్ మూడు గుంపులకు సాదృశ్యం ఏదది సముద్రం అందులో ఉండే సముద్రము మరియు దానిలో ఉండే జీవరాశులు దాని మీద పయనించే ఓడలు ఇవన్నీ గొప్ప జన సాదృశ్యం కాబట్టి వీళ్ళందరూ మరణిస్తారు అని వార్నింగ్ ఇచ్చిండు రెండవ బూరలో మళ్ళీ ఇది ఎప్పుడు నెరవేరుతుంది ఆరో బుర ఎండింగ్కి ఇంప్లిమెంట్ అవుతుంది అమలు పరచబడుతుంది ఈ ప్రవచనం ఈ దర్శనం కాబట్టి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకొని ముందుగానే వాళ్ళని హెచ్చరించాలా వారి కొరకు మనం ప్రయత్పాలి అందుకే ఎక్కడ ప్రార్థన అవసరం ఉంటే పోయి వాళ్ళకి చెప్తాం ఈ సత్యాన్ని చెప్పి సత్యం ఆ పాయింట్ చెప్పాలి మనం రక్షణ మార్గం చెప్తాము దాని తర్వాత ఈ సత్యాన్ని గ్రహించండి మీరు త్వరగా అందులో నుంచి బయటరండి అయింది నుంచి ఆ కొండ నుంచి దాని దగ్గర ఉంటే ఖచ్చితంగా ఆ కొండకి ఏం దుస్థితి పడుతుందో నీ కూడా దుస్థితి పడుతుంది కాబట్టి బబ్బులు నుంచి త్వరగా బయటకి రామ్మని చెప్తాం అది కొంత కష్టం ఎందుకో తెలుసా మీకు ఇందాక చూపించిన ఫిజికల్ గా ఒక స్థలం నుంచి ఇంకో స్థలం పోవాలంటే చాలా బాధ ఇప్పుడు ఆ బ్రదర్ ఉన్నాడు ఆయన ఎంతో దూరం బహునగర్ పోయి వస్తుంటాడు ప్రతిరోజు కష్టం కదా అదే సిటీలో ఉంటే మంచిగుండదా కంఫర్టబుల్గా చాలా కష్టం ఫిజికల్గా విరిగిపోవడం కూడా చాలా పెయిన్ఫుల్ కాబట్టి మనం సిద్ధపరచుకోవాలి అర్థమవుతుందా ఏజ్ పెరిగే కొద్దీ ఇవన్నీ మనం ప్రిపేర్ చేసుకోవాలి ఫిజికల్గా ఈ లోకాన్ని విడిచిపెట్టేది కూడా మనం ప్రిపేర్ కావాలా ప్రిపరేషన్ చాలా ఇంపార్టెంట్ భార్య భర్తలే కానీ తల్లిదండ్రులే కానీ ఏజ్ పెరిగే కొద్దీ ప్రిపరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎంతకాలం ఉండం ఈ లోకంలో మనం ప్రభుత్వం పోవాలి ఎందుకంటే అక్కడి నుంచం కాబట్టి ఇది ఇది శాశ్వతమైంది కాదు అది శాశ్వతమైంది కానీ అశాశ్వతమైంది ఇది దీని గురించి మనం ప్రయాసపడద్దు ఆ ప్లాన్ ఆ యొక్క పాయింట్స్ కొరకు మనం ప్రయాసపడుతున్నాం గొప్పజనాన్ని మనం అట్ట ప్రిపేర్ చేస్తున్నాం మీరు అందరూ నాశనంగా అని చెప్తే వాడున వింటాడు ఆ వాక్యం విన్నాడు అందుకే మెలమెలగా మెలమెలగా ఎంత ఓపికతోని ఎన్ని గంటలు ఎన్ని సంవత్సరాలు అయినా వీటిని మనం వాళ్ళకి చెప్పడానికి ప్రయాసపడాలా అటువంటి ఓర్పు సహనాలు ప్రభు మనకు ఎందుకంటే ఇది ప్రేమ సిద్ధాంతం ప్రేమించే వానికి ఓపిక ఉంటుంది ప్రేమ లేని వానికి ఆతరం కాబట్టి అటువంటి ప్రేమ గల ప్రభు మనని నడిపించాలా అటువంటి సేవలు మనం పోవాలా మనుషులను హెచ్చరించాలా వాళ్ళని సిద్ధపరచాల ఓర్పుతోని స్థానాలు కలిగి ప్రభువు వలనే సమస్తం సాధ్యం పరిశుద్ధు దేవ మీకు వందాలి అయినా ప్రభు రెండో బూరలో ఈ విషయాలు మేము ధ్యానిస్తున్నాంనైనా మతపరమైన జీవము ఒక గొప్ప పర్వతంతో పోల్చబడింది అయినా అది ఒకప్పుడు మీ సన్నిధిలో ఉండే అది మీరు దాన్ని పడవేసినారు దుర్లించినారు దాన్ని అది పోయి సముద్రంలో అగాధంలో పడిపోయిందినైనా దాని వలన గొప్ప జనం మరణించినట్టు మేము చూస్తున్నాంనైనా మీరు హెచ్చరించినారు ఎన్నో హెచ్చరికలు ఉన్నాగాని వినలేని స్థితిలో క్రైస్తవ జీవితం ఎందుకంటే వాళ్ళకి అర్థం కావట్లేవు వారి సత్యని గ్రహించలాగినా మీరే వారికి బయలుపరచమని ప్రార్థిస్తున్నాం మేము సిద్ధంగా ఉన్నాం వీటిని వాళ్ళని ప్రకటించడం కొరకు మీరే నడిపించండి మంచి ఆరోగ్యం దయచండి ప్రతి చోట మమ్మల్ని శాశ్వలు పెట్టుకొని తిరిగి ఇంటికి వెళ్తుండగా మీ యొక్క దూతల కాపుతా తెచ్చి సురక్షితంగా ఇంటిని నడిపించమని వీటిని మర్చిపోకుండా జాగ్రత్తగా ధ్యానించి నెమరి వేసుకొని అన్నింటిలో ప్రకటించలాగిన ప్రవ్వ ఇవి ఎక్కడ చెప్పబడలేని చేతిలో ఉన్నాయి ప్రవ్వ ఇవి కేవలం మీ వల్లనే మాకు గలుగుతున్నాయి అని మేము విశ్వసిస్తున్నాం నైనా అర్థం చేసుకుని వీటిని అన్నింటిలో ప్రకటించే బిడ్లగా మమ్మల్ని తయారు చేయమని ఏస్తు క్రీస్తు పరిషద నామం ప్రార్థించుకున్నాం అమ్మేంటి